పరిశుద్ధ మహోన్నత కృపా కనికరం గల దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ సర్వలోక సృష్టికర్త సర్వాధికారి కృపా సత్య సంపూర్ణుడ నాయనానీ పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ గడిచిన కాలం అంతా నాయన మమ్మల్ని కాచి నీరెక్కల చోట మమ్మల్ని భద్రపరిచిన తండ్రి ఇదిగో నా ఈ దినం ఈ క్షణం వరకు మమ్మల్ని సజీవ లేఖలో ఉంచినందుకై కోట్లు అధికృత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగన్నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వేలాది వందనాలి ప్రభావ ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాను కూడి ఉంటారు అక్కడ మీరు ఉంటున్నారు ప్రభా అవును ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మీ నామాన ఎక్కడ మేము కూడి ఉన్నాం ప్రభావ ఆన్లైన్ లో ప్రభావ మీరేనైనా మీరేనా ప్రభా దిగండి ప్రభా మీరేనైనా మీ ఆత్మాభిషేకం దయచేయండి ప్రభా నా తండ్రి మీరేనైనా పాటల ద్వారా మహిమ ఉన్నదని ప్రభావ మీ వాక్యం మీరే మాతో మాట్లాడండి ప్రభా మేము చేసే ప్రార్థనలకు జవాబు దయచేయండి ప్రభావ నా తండ్రి మీటింగ్ అంతకే ప్రభావ ఆది అంతమే మీరేమైనా నడిపించండి ప్రభా ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ప్రభావ ఏ అపవాదికి అధికారం లేకుండా ప్రభావ మీరేనైనా మీ నామ మహిమార్థమే జరిపించండి ప్రభావ నా తండ్రి రానయ్యున్న బిడ్డలను తొందరగా నడిపించండి ప్రభావ నా తండ్రి మీకే కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇటువంటి గొప్ప తరుణం ందుకు తండ్రి నేను ఈ మీటింగ్ అంతట్లో ప్రభావం మీరే తోడైన మహిమ నందమని నాయన సమస్త మహిమ ఘనత ప్రభావం ఈ వేగంలో మీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నమ్ముని ప్రార్థన సమర్పిస్తుందని తండ్రి ఆమె ప్రియుడా కృపాలే నిదే నిత కలేను క్షణమైనా నే బ్రత కలేను నా ప్రియుడా ఏ కృపాలేనిదే నిత కలను క్షణమైనా నీవ్రత కలను నా ప్రియుడా నీ చేతితోనే నను లేపినావు నీ చేతితోనే నన్ను స్వస్థ పరచితివి నీ చేతితోనే నను లేపినావు నీ చేతితోనే నన్ను స్వస్థ పరచితివి నీ చేతిడలు నన్ను దాచినావు నీ చేతిలో నన్ను దాచినావు నా ప్రియుడా ఏ సయ్యా నీ కృప లేనిదే నే వ్రత కలేను క్షణమైనా నీ బ్రత నా ప్రియుడా నీ వాకులన్నీ వాగ్దానమూలై నీ వాకుతోనే నన్ను స్వస్థ పరచితివి నీ వాకులన్నీ వాగ్దానమూలై నీ వాకుతోనే నన్ను స్వస్థపరచితివి నీ వాగ్దానములు మార్పు లేనివి నీ వాగ్దానములు మార్పు నా ప్రియుడా ఏ సయ్యా నీ కృప లేనిదే నీ బ్రతకలేను క్షణమైనా నా పియుడా ముంది నేను వెళ్ళని నూతనమైన నీ మార్గములు ముంది నేను వెళ్ళని నూతనమైన నీ మార్గములు నీ ఆత్మతోను నన్ను నడుపుదేవా నీ ఆత్మతోను నను నడుపు దేవా నా ప్రియుడా ఏ కృపాలేనిదే నిమ్రత కలేను క్షణమైనా నిమ్రత కలను నా ప్రియుడా సర్వోనతుడా సర్వకృపానిది సర్వసంపద్ నీలోని ఉన్నవి సర్వోన్నతుడా సర్వ కృపానిది సర్వ సంపదలు నీలోని ఉన్నవి నీవు నా పక్షమై నిలచియున్నావు నీవు నా పక్షమై నిలచియున్నావు నా ప్రియుడా ఏ నీ కృపాలి నిదే నీ బ్రత కలేను క్షణమైనా వ్రత కలేను నా ప్రియుడా థ్యాంక్ యూ చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం కళ్ళు పరిశుద్ధుడా మహోన్నతుడా కృపా కనికరం గల దేవ ఈసయానికి వందనాలు ఇస్తూతులు స్థూత్రం ప్రాభ గణతండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రాభ మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం మాతో మాట్లాడండి ప్రభ నా తండ్రి నా తలంపులు నా ప్రాభ నా ఆలోచనలో కొట్టివేసి ప్రభ నీ నింపండి ప్రాభ మీ ఆత్మాభిషేకం దయచేయండి ప్రాభ నా తండ్రి నా ప్రాభ మీరేనైనా వాక్యం ద్వారా మాట్లాడి ప్రభావ నిన్న వాక్యం ప్రభావ ప్రకటించే వారమే కాకుండా ప్రభా పాటించు వారమే నా తండ్రి మేము దయచేయమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆ మేన్ అందరికీ ప్రభాసు శుభములు ఈరోజు మనము ఇర్మియా గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు ధ్యానించుకుందాం పోయినసారి నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను చెప్పానమాట కొన్ని వాక్యాలు ఏంటంటే సమస్తము ఆయన మూలంగానే కలిగినాయి అది వెలుగైనా చీకటైనా సమాధానమైన కీడైనా కాబట్టి సమస్తం ఆయన నుంచే వస్తాయి మనకి అవన్నీ ఎట్లా ఆయన నుంచి వస్తాయని తెలి ఎందుకు తెలి ఎట్లా ఆయన స్వరం మనం వినాల ఆయన వాక్యంలో మనం ఉన్నప్పుడు ఆయన ఆత్మాభిషేకం మనం పొందుకున్నప్పుడు అవన్నీ మనకి తేటగా అర్థం ఉంటాయి అనమాట ఈ దీని రిలేటెడే కొన్ని వాక్యాలు మనం ఈరోజు చూద్దాము ఎర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథం నలభై రెండవ అధ్యాయము పదో వచనం బ్రదర్ ఇర్మియా నలభై అధ్యాయము పదో వచనము చదువుతున్నాను ఇర్మియా నలభై రెండు నేను మీకు కీడును నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం ముందు ఉన్నాను అంటే ఇది ఇర్మియా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే దేవుడే చెప్పిండనమాట ఇర్మియాకి తొమ్మిది చదివితే మనకు ఆ విషయం అర్థమవుతాయి ఇస్రాయేల్ దేవుడైన యహోవా సన్నిధిని మనము మనవి చేయుటకై మీరు నన్ను పంపితరి కదా ఆయన సెలవిచ్చినది ఇర్మియా ఇట్లా అంటుండడు ఎందుకంటుండే యూదులందరూ ఆయన దగ్గరకు వచ్చారు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు మిస్పా దీని ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మిస్పాలో గెదల్యా అనే కథం దగ్గర వీళ్ళంతా ఉన్నారనమాట గెదల్యా అనే ఒక వ్యక్తి దగ్గర వీళ్ళంతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఇస్మాయిల్ అనే వ్యక్తి వీళ్ళని మోసగిచ్చి వీళ్ళందరినీ చంపి చంపుతా ఉంటాడు చంపుతా ఉన్నప్పుడు వీళ్ళు తప్పించుకొని కొందరు మంది సేనాధిపతులు వాళ్ళ చిన్నపిల్ల అందరూ అతని నుంచి తప్పించుకొని అక్కడ ఆయన మిస్పాల్లో ఉన్న గెదల్యా దగ్గర ఉంటారు ఆ గెదల్యాని ఈయన ఇస్మాయిల్ అని ఆయన చంపేస్తాడు పాటు మిగతా ఉన్న యూదులందరినీ కూడా చాలా మందిని చంపేస్తాడు ఆ అతను చంపిన తర్వాత మిగిలిన వారు ఏం చేస్తారంటే ఆయన నుంచి తప్పించుకొని ఏటిళ్లలో అర్థం కాక ఐగుప్తికి వెళ్ళిపోవాలనుకుంటారు ఇక్కడ మిస్పాలో ఉండడం గెదల్యా లేడు కదా ఇక్కడ ఉంటే మనకి సేఫ్టీ కాదు మనం ఐగుప్తికి వెళ్ళిపోదాం అని చెప్పి మైండ్లో అనుకుంటారనమాట ఎందుకంటే అక్కడ ఉంటే ఆ ఇష్మాయలు వచ్చి మళ్ళీ చంపేస్తాడేమో ఎందుకంటే ఆ ఇష్మాయులు అమూరియుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ సేనను కూర్చుకోవడానికి వెళ్తాడు సేనను కూర్చుకోవడానికి వెళ్ళి మళ్ళీ యుధుల దగ్గరికి వస్తాడు అక్కడ వరకు మనం మిస్పాలో ఉంటే కష్టమవుతుందేమో అని చెప్పేసి యూదులు ఏం చేస్తారు ఐగుప్తికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి ఒకసారి దేవుడు మాట అడుగుదాం అని చెప్పేసి ఇర్మియా దగ్గరికి వస్తారు ఇరిమియా దగ్గరకు వచ్చి ఇరిమియా ఇర్మియా దగ్గరికి అడుగుతారనమాట ఈ అడగండి మీ దేవుడు ఏం చెప్తున్నాడు మా గురించి అని చెప్పి అడిగితే ఇర్మియా వెళ్ళి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు రిప్లై వాళ్ళకి చెప్తున్నాడు అనమాట ఏమని చెప్తున్నాడంటే తొమ్మిది నుంచి చూసుకుంటే ఇస్రాయల్ దేవుడైన యహోవా సన్నిధిని మనవి చీటకై మీరు నన్ను పంపితురు కదా ఆయన సెలవిచ్చుచున్నది దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం ఉన్నాను మీరు తొందర పడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడలా పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపించను తెల్లగింపక నాటేదను ఇక చూడండి ఇక్కడ కీడు ఎవరు చేసినారంట దేవుడే చెప్తున్నాడు ఇక్కడ నేను చేసిన నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం ఉన్నాను ఆయన వాళ్ళకి కీడు చేసినాడని చెప్తా ఉన్నాడు దేవుడు చెప్పి ఆయన ఏమంటున్నాడు బాధపడుతున్నాడు నేను మీకు కీడు చేశాను నేను దాని గురించి బాధపడుతున్నాను మీరు తొందర చెప్తా ఉన్నాడు ఈ దేశంలోనే కాపురం ఉండండి పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును పెళ్ళగింపక నాటెదను చూ తర్వాత పదకొండవ వచనంలో మీరు బబులోను మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే అతనికి భయపడకూడి అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించటకు నేను మీకు తోడై ఉన్నాను అతనికి భయపడకుడి మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమనుకు మిమ్మును పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించేదను అల్లనియ చూడండి మనం కీడు వచ్చిందని భయపడతా ఉంటాం ఏదన్నా సరే రీసెంట్గా కూడా నా లైఫ్ లో కూడా చాలా జరిగినాయి కానీ ప్రతి కీడు వెనకల్లా ఖచ్చితంగా దేవుని చిత్తం దేవుని కార్యం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కీడు వచ్చిందని మనం భయపడినప్పుడు అది కీడు ఎందుకు వచ్చిందనేది కూడా దేవుడు మనకు చూపిస్తాడు ఖచ్చితంగా చూపిస్తాడు కానీ ఇప్పుడు ఆ కీడులో ఉన్నాను బ్రదర్ నేను ఆ ఇట్లనే వెళ్తే నేను కష్టమవుతుంది నేను బతకలేను అని చాలా మంది అంటూ ఉంటారు కానీ ఆ కీడులోనే ఉండి మనం తప్పించాలి ఎందుకంటే ఇక్కడ చూడండి వీళ్ళు ఎందుకు అక్కడి నుంచి పారిపోవాలనుకుంటున్నారంటే వాళ్ళు భయపడుతున్నారు డబ్బులు రాజుకి అక్కడ ఉంటే చంపేస్తాడేమో అక్కడ ఉంటే వాళ్ళు మనల్ని బతకనీరేమో అని భయపడుతూ అంటే దేవుడు ఏమంటున్నాడు నువ్వు భయపడకు ఇక్కడే ఉంటే నేను నిన్న పెళ్ళగింపక నాటేదని అంటే ఆయన అక్కడ నేను స్థిరపరుస్తాను నాటేదను అంటే ఏంది మీనింగ్ అక్కడ అక్కడే వాళ్ళ నుంచి అక్కడే వాళ్ళని ఫలింపజేసి స్థాపించేస్తాడు స్థిరం స్థిర స్థిరంగా చేసేస్తాడనమాట ఎందుకంటే వీళ్ళు ఆయనకు భయపడుతున్నారు ఆయనకు భయపడకండి ఆయన మీ ఎడలా జాలి పడేటట్లు కదా ఎందుకంటే ఇవన్నీ మనకు ఆయన విశ్వాసంలో ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఆయన ఆయన స్వరము ఆయన చిత్తము మనం తెలుసుకున్నప్పుడే మనం ఆయనకి లోబడగలుగుతాం ఈ కీడైనా గాని మేలైనా గాని ఏదైనా గాని కీడు వచ్చిందని చెప్పి మనం భయపడి దేవుని మార్గం నుంచి దేవుని చిత్తాన్ని నుంచి మనం దూరం అక్కడ ఏదో శ్రమ అక్కడ ఏదో ఇబ్బంది కలుగుతుంది చెప్పి మనం ఆ దారిలో పోకుండా వేరే మార్గంలో వెళ్తా ఉంటే ఖచ్చితంగా అది దేవుని చిత్తానికి వ్యతిరేకం అనమాట అది దేవుని చిత్తానికి వ్యతిరేకం కాబట్టి అది ఇప్పటికీ వర్దిల్లదు మనం ఆ కళ ఆ ప్లేస్కి వెళ్ళినా కానీ మనం తర్వాత చూపిస్తారు ఆ వాక్యాల్లోని ఆ ప్లేస్కి వెళ్ళినా కానీ ఆయన చిత్తం నుంచి విడిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినా కానీ ఏమవుతుందంట ఖచ్చితంగా మనం అక్కడే నాశనం అయిపోతాం ఈవెన్ అక్కడ కష్టం ఉన్నా కానీ మనం ముందుకు పోవాలి ఎందుకంటే అక్కడ దేవుడు ఆయన వాగ్దానం వాక్యం చెప్తా ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే నేను మీకు నేను మీ అతని మీ పట్ల అతనికి జాలి పుట్టించేదని అంటున్నాడు చూడండి దేవుడే కీడు కలుగజేసి మళ్ళీ జాలి పుట్టిస్తున్నాడు ఎందుకంటే ఆయన చిత్తం అక్కడ కాబట్టి అక్కడ ఆయన కార్యం జరగాలి ఈరోజు నువ్వు నేనైనా సరే అంతే ఇప్పుడు మనం శ్రమంలో వెళ్తున్నాం ఇవన్నీ మనం సహించాలి ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన మహిమ కొరకే జరుగుతాయి ఖచ్చితంగా శ్రమలు సహించకపోతే మనం ఏది కూడా చేయలేం ఎందుకంటే శ్రమ వచ్చేది ఆయన నుంచే మళ్ళీ మనల్ని లేపేది కూడా ఆయననే మనం అనుకుంటాము అపవాది నుంచి ఇవన్నీ వస్తాయని కానీ వాడిది రోల్ అంతే మనం అని జయించాల అని జయించే శక్తి కూడా మనకు ఉంది దేవుని వాక్యం మనకు ఉంది ఆయన స్వరం మనం వింటున్నాం రోజు ఆయన స్వరం విన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఆయన స్వరం వినలే దేవుడు ఆయన వాళ్ళకి క్లియర్గా బయలుపరిచేసి ఉండవు కానీ వాళ్ళు ఏం చేశారంట వాళ్ళు నమ్మలే తర్వాత చూస్తే ఉంటది ఏముంటుంది అంటే వచనం నుంచి చూస్తే అయితే మీ దేవుడిని యహో మాట వినని వారై ఈ దేశమందు కాపురం ఉండకమును ముండక ఐగుప్తు దేశమునకు వెళ్ళుదుము అక్కడ యుద్ధము చూడకయు బూరదని వినకయు ఆహారంపు లేమి చేత ఆకల గునకయు నుము కనుక అక్కడనే కాపురం ఉందనని మీరు అనుకుని ఎడలా యూదా వారిలో శేషించిన వారలరా యహోవా మాట ఆలకించుడి ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతులకు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఐగుప్తునకు వెళ్ళవలనని నిశ్చయించుకుని అక్కడనే కాపురం ఉండకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశమును మిమ్మల్ని తరిమి తరిమి పట్టుకున్నాం మీకు భయము కలుగజే క్షామం ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి కలుసుకున్నాను అక్కడనే మీరు చత్తురు చూడండి వీళ్ళు శ్రమని తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకున్న ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఎవరు వీళ్ళు మీ ఇస్రాయల్ లో శేషించిన వారు యూధ యూదులంతా కానీ దేవుని చిత్తమైంది వాళ్ళని ఆ ప్లేస్లోనే వాళ్ళని స్థిరపరచాలని ఆ ప్లేస్లోనే వాళ్ళని ముందుకు అభివృద్ధి చేయాలని దేవుని చిత్తాం కానీ వీళ్ళు దేవుని మాట వినకుండా ఏం చేస్తున్నారు ఆయన చెప్తున్నాడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్తే నేనేదో బాగుపడతా ఆ రూట్లోకి వెళ్తే నేనేదో మంచిగా ఉంటానని చెప్పి నువ్వు తలంచినవా నువ్వు జ్ఞాపకం పెట్టుకో అక్కడే నువ్వు చచ్చిపోతావు అక్కడనే ఖడ్గం వస్తుంది అక్కడనే తరిమి తరి అక్కడే ఖడ్గము ఐగుప్తు దేశంలోనే మిమ్మల్ని తరిమి పట్టుకొను మీకు భయము కలుగజే క్షామము ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి కలుసుకొను అక్కడే మీరు చత్తురు చూడండి దేవుని చిత్తానికి మనం ఎప్పుడు కూడా వ్యతిరేకంగా వెళ్ళకూడదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన మహిమ కొరకే జరుగుతాయి ప్రతి కీడైన సరే మేలైన ఆయన మహిమ కొరకే జరుగుతాయి కాబట్టి మనం ఏం చేయాలంట ఆయన శ్రమలు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల ఆ శ్రమ ఎందుకు వచ్చింది ఇప్పుడు చాలామంది కూడా అంతే మనకి మనం కూడా మన సేవ విధానం ఇలా ఉండకూడదు అనేసి చెప్తా ఉన్నాను ఏంటంటే మనము సేవలో కొద్దిగా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ మార్గంలో వెళ్తే వీళ్ళు ఏమన్నా తిడతారేమో ఈ మార్గంలో వెళ్తే వీళ్ళతోటి గొడవలు వస్తేమో ఎందుకు వచ్చిన తలకాయ మనం వెనకడుగు వేయకూడదు ఇప్పుడు మనం ముందు మనకు మన ముందు చాలా భారమైన ప్రయాసం ఉంది అట్లా మనం ముందుకు వెళ్ళాలంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అటు మనం ఇట్ల ఇవన్నీ తెలుసుకోకుండా మనం వెళ్ళినాం అనుకో అక్కడ ఏదైనా చిన్న ఏదైనా సరే గొడవ వచ్చినా కానీ మనల్ని అన్నా కానీ మనం భయపడిపోయేమంటా మనం ముందుకు వెళ్ళలేం ఇవన్నీ మనం హృదయాల్లో ఈ వాక్యాలన్నీ ఉన్నప్పుడే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాం కాబట్టి వారు ఆ రోజు ఏం చేశారు అక్కడికి వెళ్తే మేము అక్కడ అక్కడికి మీరు బతుకుతారేమో అంటే ఇప్పుడు ఈరోజు ఆయన చిత్తం నువ్వు నెరవేర్చకుండా నువ్వు వేరే చోటికి వెళ్తే నేను బతుకుతానేమోని మనం అనుకోవచ్చు అది మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఈ లోకపు శ్రమలో ఇప్పుడు దేవుని సేవ చేయాలన్నా కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చాలన్నా కానీ మనకి ఏమవుతుందంట మనకి శ్రమలు వస్తాయి శ్రమలు వస్తాయి అని చెప్పి నువ్వు భయపడిపోయి చేయకుండా ఉంటే మనం ఇంట్లోనే ఉంటే సరిపోతుంది లేకపోతే అసలు ఆ మార్గంలోకి వెళ్ళకుండా ఉంటేనే సరిపోతుంది మనం ఖచ్చితంగా నిక్కచ్చిగా మనం ఉండకపోతే సరిపోతుంది ఇక అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తే చనిపోతామని చెప్పి అక్కడికి వెళ్ళేసి మనం ఏదో శ్రమ వస్తుందని చెప్పి భయపడి మనం అక్కడ ఆగిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే సేవ మనం వేరే మార్గంలో వెళ్ళిపోతే ఖచ్చితంగా ఏమంటున్నాడు మీరు అక్కడనే చచ్చిపోతారు అక్కడే మీ దగ్గరికి ఖడ్గం వస్తుందని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన మనల్ని స్థిరపరచాలనే ఉన్నాడు ఈ రోజు మనల్ని నడిపించాలనే ఉన్నాడు ఆయన మన ఆయన మనల్ని కీడు కలుగ గాని మనల్ని ముందుకు నడిపించడానికే ఉన్నాడు ఎందుకంటే దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలని నా జీవితంలో అయినా సరే అలానే జరుగుతుంది మనం ఏదో అనుకుంటాం కానీ అక్కడ ఏదో జరుగుతుంది కొంత శ్రమ వచ్చిందని చెప్పేసి మనం భయపడితే ఈ రోజు నేను ఈ రీతి ఉండేటువంటి కాదేమో మూడు నెలలు జాబ్ లేదని చెప్పి నేను అదే జాబ్ కనుక ముందే వచ్చి నేను వేరే బెంగళూరు వెళ్ళిపోయినంటే ఈ రోజు నేను అసలు ఈ స్థితిలో ఉండేటువంటి కాదు ఈ వాక్యాలు కూడా నేను తెలుసుకునేటువంటి కాదు ఇంకా పాడైపోయేటువంటి ఏమో తెలియదు బెంగళూరు పోయి కానీ ఈ రోజు నేను ఇక్కడ ఉండాను దేవుని చిత్తం నేను తెలుసుకోగలుగుతున్నాను ఆయన భారాన్ని మొయ్యాలని ఆశపడుతున్నాను నేను ముందుకు రా సాగాలని ఆశపడుతున్నాను ఇవన్నీ కలిగినాయంటే ఖచ్చితంగా ఈ ఏదైతే నాకు వచ్చిన శ్రమ వల్లే ఆ శ్రమ ఎక్కడ తీసుకెళ్తే జీవంలోకి నడిపిస్తుంది నా ప్రయాస అట్టే పోతుంది కానీ ఆ శ్రమ నేను పొందకుండా ఉండుంటే ఈరోజు ఖచ్చితంగా నేను ఈ ప్లేస్లో ఉండేటండి కాదు ఎందుకంటే శ్రమ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆయన మహిమ కొరకే వస్తుంది కాబట్టి మనం అది జాగ్రత్త చేసుకొని ఆయన వాక్యాన్ని మనం విన్ని ఆయన స్వరం మనం విని ఆ రీతిగా మనం ముందుకు వెళ్తేనే జరుగుతుంది కానీ వీళ్ళు ఏం చేసినారు ఆయన ఇంతగా వీళ్ళని హెచ్చరించినా కూడా ఆ జనులు ఏం చేస్తారంటే వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు ఎందుకు పట్టించుకోరంటే మనకు ఎక్కడుంటుందంటే ఇరవై రెండు చూద్దాము కాబట్టి కాపురం ఉండవలనని ఇరవై రెండు నల ఇరిమియా నలభై రెండు ఇరవై రెండులోనే కాబట్టి కాపురం ఉండవలనని మీరు కోరు స్థలంలోనే మీరు కడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను చత్తురని నిశ్చయముగా తెలుసుకోనుడి అని దేవుడు సెలవిస్తే వాళ్ళు ఏం చేశారు నలభై మూడులోనే ఉంటది నలభై మూడు నలభై మూడు స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ వచనము అతడు ప్రజలందరికీ ప్రకటించవలనని దేవుడైన యహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడకు యహోవ సెలవిచ్చిన మాటలన్నింటినీ వారిని ప్రకటించి చాలింపగా పోషయ కుమారుడైన అజర్యాయును కార్యహ కుమారుడైన యోహానాను గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనేరి నీవు అబద్ధము పలుకుతున్నావు ఐగుప్తులో కాపురమోనుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించటకై మన దేవుడైనహో అని పంపలేదు చూడండి మమ్మల్ని చంపుటకును బబులోను చెరపట్టు పోవటను బబులోను చెరపట్టుకొని పోవుటకును కల్దీల చేతికి మమ్మల్ని అప్పగింపవాలని నిర్యా కుమారుడిన బారుకు మాకు విరోధంగా రేపొచ్చున్నాడు చూడండి వాళ్ళు వాళ్ళు దేవుని స్వరం విన్నారు దేవుని దగ్గరికి వచ్చారు వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు శ్రమ ఎందుకు వచ్చింది శ్రమ మేము ఎటు పోవాలా తెలుసుకోవాలని చెప్పి అక్కడి వరకు మంచిగానే వచ్చారు ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఏం చేసినారు చూడండి వాళ్ళు విన్నారు అది వాళ్ళు కొంచెం విరోధంగా ఉంది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మైండ్ లో ఇగి ఐగుప్తి వెళ్ళిపోవాలని ఇక్కడ ఉంటే జంపేస్తాడండి వాళ్ళు మైండ్ లో ఎందుకు ఫిక్స్ వాళ్ళు దేవుడి మీద ఆధారపడలే అక్కడ వాళ్ళు ఏదో ఊరికట్ట మాట వరుసుకు వచ్చారు ఫిక్స్ అయిపోయి వచ్చారు కానీ వాళ్ళకి ఏమైందంటే అక్కడ వాళ్ళు మన మై మన చిత్తం మన తలంపులు కూడా మనకి ఎప్పుడు ఉండకూడదు ఇది కూడా మనకు అదే చెప్తా ఉంటుంది మనం ముందుగా ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటాం మైండ్లో ఒకటి ఒక సిద్ధాంతమైనా కానీ ఏదైనా కానీ ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాం ఏదైనా సరే మన ఆత్మీయ విషయంలో కానీ దైనందిన విషయ డైలీ విషయాల్లో కానీ శారీరకమైన కార్యాల్లో కానీ మనకు ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది ప్రతి దాంట్లో అది ఎట్లుండాలా దేవుని వాక్యానుసారమే ఉండాల మన మైండ్ సెట్ ఆయన వాక్యం మనల్ని మార్చుకోమని చెప్పినప్పుడు అది కరెక్ట్ విధానం కాదని మనకు చెప్పినప్పుడు మనం ఏం చేయాలా ఆయన స్వరానికి లోబడాలి ఆయన స్వరానికి లోబడకుండా మనం ఏమంటాం అది మనకు విరోధంగా ఉందని చెప్పేసి స్వరాన్ని తృణీకరిస్తే ఏమవుతుంది వాళ్ళు అక్కడ ఐగుప్తుకి వెళ్ళిపోతా అంటున్నారు నేను దేవుడు అందుకు చెప్పలేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు నువ్వు నువ్వు విరోధంగా ఎందుకు చదువుతావు దేవుడు ఆయన చెప్పడట్లా నీకు విరోధంగా నాకు విరోధంగా చెప్పడాయన ఆయన మాట ఎప్పుడు నిన్నా నేడు ఏకరీత ఒకేలా ఉంటది ఆయన వాక్యాలన్నీ కూడా ఎప్పుడు నిన్నా ఎప్పుడైనా సరే ఏకరీతగానే ఉంటాయి ఎందుకంటే సమస్తము ఆయననే సృష్టించిండు ఆయన ఒక ప్రణాళికలో మనల్ని నడిపిస్తున్నాడు ఆయన నిత్యజీపు వారసులుగా మనల్ని చేయాలను ఆయన కుమారులుగా మనం ఎదగాలంటే మనకి ఎంత క్వాలిఫికేషన్ కావాల ఆయన ఒక మనిషి లాంటివాడు ఆయన ఎంత మనకు మనం ఊహించలేము ఇంత సృష్టిని ఆయన కలగజేసిండు ఇంత గొప్ప సృష్టిని ఆయన ఎంత మనం ఊహించలేమన్నట్టు ఆయన మహిమను మనం ఆయన గొప్ప గొప్పతనాన్ని మన మాటల్లో కూడా చెప్పలేం ఇంత గొప్ప సృష్టిని సృష్టించాలంటే ఆయన ఎంత ఇదిగా ఉంటేనే మనం మనం ఊహించలేము దేవుణ్ణి కూడా మనం ఎందుకంటే ఆయన విషయాల్లోనే ఈరోజు మనం చాలా నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటాం ప్రతి దాంట్లో కూడా మనం ఆయన ఆయన స్వరం వాళ్ళు విన్నారు తెలుసుకున్నారు తెలుసుకున్నప్పుడు ఆయన దేవుని మీద విశ్వాసం పెట్టి వాళ్ళు అక్కడే ఉండుంటే ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు వాళ్ళ జీవితంలో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయన స్వరాన్ని వినట్లే వినకుండా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు ఆ కీడు కలిగిందని చెప్పి ఆ కీడుకు భయపడి ఇంకా ముందుకు పోతే ఆ కీడు ఇంకా అట్లనే ఉంటదేమో ఆ కీడు ఇంకా అట్లనే చంపుతుందేమో ఇప్పుడు మనం కూడా సేవలో చేస్తూ ఉంటే ఎవరో ఎన్నెన్నో అంటూ ఉంటారు మనం మన సేవనే కాదు మన మన విధానాలు దేవుని విధానాల్లో మనం ఉన్నప్పుడు మనం తగ్గించుకొని ఉన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనం దేవుని విధానాలు ఉంటే ఉండాలి మనం లోబడే ఉండాలి ఎందుకంటే అది ఇష్టం ఆయన వాగ్దానం కదా గర్విష్ఠులందరూ అక్కడ గర్విష్ఠులను గర్విష్ఠులు ఏం చెప్తున్నారు గర్విష్ఠులందరూ రెండులో ఏమనుంది హోష కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యుహానాను గర్విష్ఠులందరినూ ఇరుమియాతో ఇట్లనే నీవు అబద్ధం పలుకుచున్నావు అని చెప్తున్నారు ఇలా అంతా గర్విష్ఠులు మనసుకి మాటకి తగ్గలేరు దేవునికి లోబడలేరు ఇలా ఎప్పుడైనా సరే గర్విష్ఠులు ఎప్పుడు కూడా దేవునికి లోబడలేరు ఎందుకంటే వాళ్ళ చిత్తం వాళ్ళు నెరవేర్చుకోవాలనుకుంటారు దేవుని చిత్తాన్ని ఎప్పటికీ నెరవేర్చలేరు మనలో ఆ గర్వం అసలు ఎప్పటికీ రాకూడదు ఇంచు కూడా రాకూడదు ఆ గర్వం మనలో వచ్చింది అంటే మనల్ని మనం హెచ్చించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం మనల్ని మనం హెచ్చించుకుంటే ఏమవుతుంది అపవాది మనలో దూరేస్తాడు వాడు జయిస్తాడు మనల్ని పడగొడతాడు మనల్ని మనల్ని నడిపించుకొని ఆయన స్వరాన్ని మనం డైజెస్ట్ చేసుకోలే మనం ఆయన స్వరంకి వచ్చే కఠినంగా ఉన్నా కానీ అది శ్రమ అయినా కానీ మనం భరించాలంట ఈ వాక్యాలు అవే చెప్తా ఉన్నాయి లేదు నేను ఆయన స్వరం వినను నేను నా నా చిత్తాను స్వరమే నేను అక్కడుంటేనే సేఫ్గా ఉంటా నేను మనం వెళ్ళినాం నాకి ఈ శ్రమలన్నీ వద్దు నేను ఈ పడలేను నేను అటుబోదాం అనుకుంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుందంట అక్కడనే చచ్చిపోతామంట అక్కడనే ఏమొస్త తెగుళ్ళు వస్తాయంట వాళ్ళకి క్షమము చేత తెగుల చేత చతులని నిశ్చయంగా తెలుసుకున్నాడు అన్న గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాడు మీరు అక్కడికి వెళ్తే మీరు చనిపోతారు కాబట్టి మనం ఈ ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కీడ్ వచ్చింది ఆ కీడ్ ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది అనేది మనం జ్ఞాపకంగా పరిశీలించుకోవాలి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి మనలో రెండు రకాలుగా కూడా కీడులు వస్తూ ఉంటాయి మనల్ని విశ్వాసంలో పరీక్షించడానికే వస్తూ ఉంటాయి మనం ఆయన తప్పిపోయినప్పుడు కూడా కీడు కీడు అనేది వస్తూ ఉంటుంది అది ఏదైనా సరే ఆయన మహిం కొరకే దాన్ని మనం మార్చాలి కీడు వచ్చిందని చెప్పి మనం భయపడకూడదు ఎందుకంటే ఆ కీడు కలుగజేసింది మనల్ని సరైన మార్గంలో నడిపించడానికే అది మనం కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి అది ఊరికనే రాదు దేవుని చిత్తము దేవుని అనుమతి లేనిదే అది ఏది కూడా మన దగ్గరికి రాదు అది అబద్ధమైనా సరే మోసమైనా సరే ఏదైనా సరే మన దగ్గర దగ్గర రావాలంటే అది ఖచ్చితంగా దేవుని దగ్గర పర్మిషన్ ఉండాల అది వాక్యంగా కూడా చూపిస్తా ఏ కీడైనా మన ఇంటి దగ్గర మన గుమ్మం దగ్గరకు వచ్చింది ఏ తెగులైనా మన గుమ్మం దగ్గరకు వచ్చింది అంటే అది దేవుని నుంచే ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకంటే మనల్ని పరీక్షించడానికి వస్తాయి మన విధానాలు తప్పుడు తప్ప వేరైపోయినప్పుడు వస్తాయి మనం ఎంత అలర్ట్ గా దేవుళ్ళు ఉన్నాం మనం ఎంతవరకు దేవుని వాక్యానికి మనం చోటిస్తున్నాం ఎంతవరకు మనం దేవుని విధానాలు మనం నడిపిస్తా ఉన్నాం ఆయన వాక్యం అంతా ఉంది అది మనల్ని ఇప్పుడు ఎవడన్నా నిన్ను వచ్చి మోసపరుస్తానని ట్రై చేస్తాడు దేవుడు ఏసు ప్రభు దేవుడు కాదు ఆయన మామూలు నరమా ఆయన ప్రవక్త అని చెప్పడానికి వస్తారు అని మోసపుచ్చడానికి వస్తున్నారు అన్నట్టు నేను కూడా దేవుడిని నేను కూడా నాకు తెలుసు బ్రదర్ దేవుడు నేను కూడా నమ్ముతా కానీ ఇది మనకు లేదని చెప్పి మోసపుచ్చడానికి వస్తారు కానీ నువ్వు ఎప్పుడు ఆయన అతన్ని డిఫెండ్ చేయగలుగుతావు ఆయన స్వరం నీలో ఉంటేనే కదా ఆయన స్వరం అంటే ఇప్పుడు దేవుని వాక్యం అంతా ఆయన ఆయన మాటలే కదా ఆయన మాటలే బైబుల్ అంతా ఉన్నాయి ఆ మాటలన్నీ నీ హృదయంలో ఉంటే ఆయననే నీ హృదయంలో ఉంటే వాడు ఈజీగా డిఫైన్ చేయగలుగుతావు ఎవరు చెప్పరు బాబు నీకు ఈ రీతిగా ఉందని నువ్వు ఎట్లా నువ్వు మోసపరచడానికి వచ్చినావని చెప్పేసి అతనికి దూరంగా వెళ్ళిపోతావు ఈ విషయం మనకి ఎక్కడ ఉంటుందంటే మొదటి రాజులు ఇరవై మొదటి రాజులు గ్రంథము ఇరవై రెండు మొదటి రాజులు ఇరవై రెండు పంతొమ్మిది ఇక్కడ చూడండి ఇరు మొదటి రాజులు ఇరవై రెండు మికాయా ఇట్లని మికాయ అంటే ప్రవక్త దేవుని ప్రవక్త ఆయన ఏమో ఎవరితో అంటున్నాడంటే అప్పుడు నా పద్దెనిమిది చూస్తే అప్పుడు ఇస్రాయిలు రాజు యహోష చూచి ఇతడు నన్ను గూల్చి మేలు కీడే ప్రవచించిన నీతో చెప్పలేదా అనగా మికాయలు మీకాయ ఇట్లా ఈ కథ మీరు వినే ఉంటారు ఆయన ఎప్పుడు కీడే పొలుగుతాడని మనం అనుకుంటా ఉంటాం ఎప్పుడు ఈయన కీడు కూడా దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనకు కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఆయన విధానాలు కూడా కష్టమైనవి ఎందుకంటే మన శరీర ఇచ్చలకు మనం లోబడినప్పుడు ఆయన వాక్యం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది మనకి వాక్యం కూడా నీకు కొత్త కొత్త నిబంధనలు శరీర శరీర ఆత్మ విరండు విరోధం అంటాడు ఎందుకంటే మనం ఆత్మకు లోబడినమా దేవుని ఆత్మకు లోబడి దేవుని వాక్యానికి లోబడినమా అవి మనకి కష్టంగా అనిపించవు అవి మనం ఫాలో అవ్వాలని చెప్పి మనకు హృదయం ప్రేరేపిస్తూ ఉంటుంది అవే చేయాలా నువ్వు ఇవి చేయొద్దు శరీరం చేయొద్ది చేయొద్దు అంట నువ్వు శరీరానికి లోబడినవా నీకు అవి కష్టంగా ఉంటాయి రెండు విరోధంగా ఉంటాయి ఇప్పుడు శరీరకంగా ఉన్న దేవుని వాక్యం చెప్తే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు ఫాలో కూడా అవ్వలేరు అట్లీస్ట్ దాని కూడా ఆసక్తి చూపరు అదే రీతిగా యహోషపాత కూడా అన్నాడు అప్పుడు ఎవరు ఇస్రాయల్ రాజు అంటున్నాడు ఏమంటున్నాడు ఇస్రాయల్ రాజు యహోషపాతం చూసి నేను చెప్పలేదా ఎప్పుడు మన గురించి కీడే ప్రవచిస్తాడేనా అంటే అంటే ఎప్పుడు కూడా దేవుని చిత్తం దేవుని వాక్యం ఏ రీతిగా ఉంది కీడు ఆయనకి చెడు ఆయనకి మంచిగా చెప్తున్నాడు నన్ను జీవించను జీవింపజేసే వాక్యం చెప్తున్నాడు నన్ను మంచి మార్గంలోకి నడిపించడానికి ఆయన చెప్తున్నాడని నన్ను జీవంలోకి నడిపిస్తున్న వాక్యం ఆయన చెప్తున్నాడని అనుకోరు ఎందుకు ఆయన శారీరకంగా ఉన్నాడు కాబట్టి శరీర క్రియలకైనా లోబడిపోయి ఉన్నాడు కాబట్టి ఆయనకు అట్లా చెప్పనికి వాక్యం చెప్తే ఏమవుతుందంట ఎప్పుడు కీడిలాగనే అనిపిస్తుంది ఈయన బాధేంద్ర బాబు అనిపిస్తుంది అందుకు మిగతా ప్రవక్త ఏమంటున్నాడో చూడండి యహోవ సెలవిచ్చిన మాట ఆలకించము యహోవ సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడవ నేను చూచి తిని చూడండి పరలోకం ఈయన ప్రవక్త ప్రలోకంలో జరిగే విషయము ఇక్కడ ఆయనకు చెప్తున్నాడు ఇస్రాయేల్ రాజుకి ఏమని చెప్తున్నాడంటే యోవ సెలవిచ్చిన మాట ఆలకించము యహోవ సింహాసనాశినుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునకు ఎడవమ నేను చూచితిని ఆహాబు రామోద్ గిలాద్ మీదికి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యహోవా సెలవియగా చూడండి ఇక్కడ దేవుడు ఇక్కడ పరలోకంలో జరిగే ఒక సన్నివేశము ఈ మికాయ ప్రవక్త చెప్తున్నాడు ఆ ఇస్రాయేల్ రాజుకు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చున్న ఆయన ఆసీనుడై ఉన్నగా పరలోక సైన్యం అంతా ఆయన ముందుంది ఆయన కోడి పార్శ్వమ ఎండవ పార్శ్వమో అట్లా నిలబడి ఉన్నారు అందరూ నిలిచి ఆయన ముందు ఆయన సింహాసన ఆసీనుడైనప్పుడు అప్పుడు దేవుడు అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడంటే అహాబు రామోద్గిలాద్ మీదికి పోయి అక్కడ అహాబ్ అనే రాజు రామోద్గిలాద్ మీద పోవాల యుద్ధానికి పోయి అక్కడ ఓడిపోవాల అక్కడ ఓడిపోవాల ఎవరు అతన్ని ప్రేరేపిస్తారని దేవుడు అడుగుతున్నాడు ఎవరు అతన్ని ప్రేరేపిస్తారని దేవుడు అడిగితే ఒకడు ఈ విధముగా మరియు ఒకడు ఆ విధముగా యోచన చెప్పుచుండీ అంటే వాళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు దేవునికి అట్లా ఇట్లా అని ఏదేదో చెప్తా ఉన్నారు కానీ అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చింది దేవుని ముందుకు ఏమని చెప్తుంది యహోవా సన్నిధిని నిలవబడి ఇరవై మనం జాగ్రత్త పరిశీలించాలా అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహోవా సన్నిధిని నిలవబడి చూడండి దేవుని ముందు నిలవబడి ఒక ఆత్మ ఏమని చెప్తుందంటే నేను అతనిని ప్రేరేపించదని వచ్చి చెప్తున్నాడు నేను ప్రేరేపిస్తా అని చెప్తున్నాడు అప్పుడు దేవుడు ఏమంట ఇట్లా ప్రేరేపిస్తావు నువ్వు ఏ రకంగా అతన్ని ప్రేరేపిస్తావు అని అడిగితే అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందినని చెప్పగా ఆయన నీవు అబద్ధమాడు ఆత్మగా ఉందినని చెప్తున్నాడు అబద్ధమాడు ఆత్మ చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయము పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చను యహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవర్తన అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు చూడండి అని తెలుసుకున్నట్టు దేవుని చిత్తం ఆ ఇస్రాయల్ రాజుకి బయలు చెప్తా ఉన్నాడు చూడండి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అబద్ధమాడు ఆత్మ అబద్ధమాడు ఆత్మ అంటే మనం ఏమనుకుంటాం ఖచ్చితంగా అపవాది అనుకుంటాం అబద్ధం ఆడింది అంటే అది ఖచ్చితంగా అబద్ధమాడు ఆత్మ ఎవరు అపవాది సంబంధమైంది ఆ క్రియ అపవాది సంబంధం కదా కానీ అది ఎక్కడి నుంచి బయలుదేరింది యహోవ సన్నిధి నుంచి బయలుదేరింది దేవుని పర్మిషన్ తీసుకొని దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని మరి బయలుదేరింది చూడండి ఏ ప్రకము నీవు అతన్ని ప్రేరేపించదు అడిగినప్పుడు ఇరవై పోయి ఆ ప్రకారము చేయుము నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుదు అని చెప్తున్నాడు దేవుడు నువ్వు అతన్ని ప్రేరేపించి జయము నొందుదు పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చను ఎంత క్లియర్గా ఉంది చూడండి అబద్ధమాడు ఆత్మ దేవుని సన్నిధి నుంచి వచ్చి ఆ రోజు వాళ్ళ అబ వాళ్ళ ప్రవక్తలను అబద్ధం చెప్పిస్తుంది ఆ విషయం ఎవరు తెలిసింది ఇస్రాయేల్ రాజు తెలిసింది ఆయన అతను ఇన్నాడా వినలే ఎందుకంటే ఆయన ఆయన చిత్తం అది ఆయన చిత్తాన్ని ఆయన కార్యాల్ని అతనికి సంబంధించిన పనులను అతను నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు దేవుని కార్యాన్ని దేవుని చిత్తాన్ని లోబాడాలని లేదు ఈ విషయం తెలుసుకున్నాడు దేవునికి నిజంగా ఆయన వాక్యానికి భయపడినోడైతే యుద్ధానికి పోయి ఓడిపోడు తర్వాత మనం చూస్తే ఓడిపోయి ఉంటాడు ఆయన ఆయన ప్రవక్తను కూడా కొట్టి కొట్టడానికే పంపిస్తాడు జనుల్ని బందీ గృహంలో వచ్చుము బందీ గృహంలో పెట్టమంట బందీగా చేస్తాడు ఆ ప్ర మీకై ఆ ప్రవర్తన ఎందుకు అనేదిగా ఆయన మనకి స్వాతంత్రం ఉంది మనం ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు దేనికి లోబడతావు మనం మనం మనకి ఎందుకంటే మనకి యోచించే వరం ప్రతి ఒక్కరికి ఉంది మనమే మైండ్ సెట్ మైండ్ లేని ఇటు పోతే ఇది అది అగ్నిగుండము నీళ్ళు ఇవి ఎందులో పడతావు మంటలో గాలిపోతావా నీళ్ళలో పోయి పడతావా అంటే ఎవరైనా సరే ఏం చేస్తారు మంటలు ఎవడన్నా కావాలని మీరు పడతాడా అంత జ్ఞానం మనకు ఉంది కదా దేవుడు మనకు ఆ జ్ఞానం ఇచ్చిండి అదే జ్ఞానం కూడా మనం దేవుని పట్ల కలిగి ఉండాలి ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన నుంచే బయలుదేరుతాడు కీడు అయినా సరే ఏదైనా సరే ఆయన నుంచి వస్తుంది మన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా అది ఎస్కేప్ అవుతావు నిన్ను మోసపచ్చడానికి ఒకటి వచ్చినా ఏది వివరణ నువ్వు హాని చేయడానికి వచ్చినా ఆయన వాక్యం నీలో ఉంటే అది నీకు తెలిసిపోతుంది నువ్వు దానికి భయపడి ముందుకు సాగలేను అని నువ్వు అనుకుంటే అది ఖచ్చితంగా కూడా నువ్వు అనుకొని పక్క మార్గంలో వెళ్ళిపోతానంటే అది ఆయన చిత్తం కాదు కాబట్టి నువ్వు భయపడినావు కాబట్టి నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చలేవు దాని ద్వారా మనం ఏమవుతామంట మనం ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేము మన చిత్తాన్ని నెరవేర్చకుండా మనం ఏమైపోతాం మనం మరణం సైడ్కి వెళ్ళిపోతాం అది కాదు దేవుని చిత్తం మనం ప్రతి విషయంలో మెలకువగా ఉండు అని దేవుడు ఎందుకు అంటాడు అందుకే ప్రతి విషయాన్ని మనం కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఏది కూడా ఊరికనే రాదు ఏ కీడైనా సరే ఊరికనే రాదు ఆ వాక్యము ఆ కీడు ఉంది ఆ వాక్యం మన ఉంది మనం ఫాలో అవ్వలేము అదే కదా వాక్యం అంటే మనకి ప్రయాసము ఆయన ఎందుకు చెప్తున్నా అంటే ఆయన బలాన్ని ఆయనే చెప్తున్నా నేను నాటింపజేతును స్థాపిస్తానంటున్నాను మన కీడులో పోతే మనం నాటిం ఎట్లా నాటిస్తాడు అంటే మనం ఆయనకు నాటిస్తాడు ఖచ్చితంగా ఆయనకు లోబడకుండా మన తలంపులతోటి మనం ఉంటే కచ్చితంగా మనం ఏమీ చేయలేం మనందరికీ తెలుసు ఏలి ఎంత గొప్ప ప్రవక్త ఆయన ఆయన కూడా దేవుని వాక్యానికి లోబడ్డాడు మన ముందు మనం ఇంకా కూడా మనం ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు టైం కాదనుకోవచ్చు కానీ మనం మనకు టైం వచ్చింది దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నాడు అతి సమీపంగా ఉన్నాడు ఆయన స్వరం మనం ఇప్పటికైనా ఈయని ముందుకు సాగాల ఇంకా మనం ఆగిపోకూడదు మనం ఏదైనా సరే ఈరోజు మనం చిన్నగా స్టార్ట్ అవ్వచ్చు ఈరోజు మనం ఒకరితోనే స్టార్ట్ అవ్వచ్చు ఒకరికైనా చెప్పొచ్చు మనం సువార్థ అనేది మన నుంచే స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ మనం వెళ్ళే ప్రతి చోట కూడా మనకు మనమే ఒక సువార్థలాగా ఉండాలి మనమే కదా సువార్థ అంటే ఆయన ఆయన వాక్యాన్ని ప్రకటించేది ఎవరు ఆయన వాళ్ళే సువార్థ వాళ్ళ ద్వారానే వెళ్తుంది సువార్థ అందరికీ మనం వీలైన చోట్ల మనం ప్రయత్నిస్తూ ఉండాల ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది ఆయన చెప్పిండు ఆ రోజు ఒక తలాంతు రెండు తలాంతు ఐదు తలాంతులు ఇచ్చాడు ఈరోజు మనం ఒక తలాంతే ఉందేమో దాన్ని బట్టి ప్రయాసపడిపోతే ఏమవుతుంది ఇంకా మనకు యాడ్ అవుతూ ఉంటాయి లేని వానికి తీసివేయబండు కలిగి ఉన్న ఇంకా మరీ ఎక్కువగా ఇవ్వబండి అని వాక్యం చూసినాం కదా రోజు మా తీసు వార్తలు కాబట్టి ఈరోజు మన శక్తి తక్కువనే ఉండొచ్చు ఈరోజు మనకి శక్తి లేకపోవడం మనం ముందుకు కదలలేకపో కీడు మనల్ని ఆపుతూ ఉండొచ్చు ఈ నన్ను కూడా ఆపుతా ఉన్నా ఈరోజు నేనేం దానికి అతీతుండి కాదు నేను ముందుకు వెళ్తున్నానని నేను చెప్పాను ఎందుకంటే నా ప్రయాసం ఉంది నేను ముందుకు పోవాలని మైండ్ ప్రేరేపిస్తూ ఉంది వెళ్తాను కూడా నేను ఖచ్చితంగా ముందుకు వెళ్తాను నేనేం ఈ రోజు నేను ఏ స్థితిలో ఉన్నానో ఖచ్చితంగా రెండు మూడేళ్లలో నేనైతే అస్థితిలో ఉండనని నేను ఖచ్చితంగా చెప్తా ఎందుకంటే నాకు నేను ఏ రీతికి వెళ్ళాలనో నాకు దేవుడు చూపించేసి కానీ మనం కూడా అట్లే ఉండాలి ఎందుకంటే అడ్డగిస్తూ ఉంటారు ఎందుకు నువ్వు ఇప్పుడు స్టార్టింగ్లోనే చిన్న చిన్న చిన్న వాటికి నువ్వు ఆగిపోతే రేపు పెద్ద పెద్ద వచ్చినప్పుడు నువ్వు నిలబడలేవు కదా అవన్నీ నువ్వు నిలబడాలంటే ఖచ్చితంగా అప్పుడు ఆయన తప్పియడని కాదు ఖచ్చితంగా తప్పిస్తాడు నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు అనేది టెస్ట్ చేయాలి కదా ఇప్పుడు ఏదైనా సరే నువ్వు ఊరికనే కొనుక్కుంటావు ఆ వస్తువు షాప్కి ఒక వస్తువుని కొనాలంటేనే నువ్వు నాలుగు రకాల టెస్టులు చేస్తావు టెస్టింగ్ చేస్తావు ఎలక్ట్రి ఎలక్ట్రానిక్ వస్తువు కొనుక్కుంటే పని చేస్తుందా లేదా చెక్ చేసుకొని అది వారంటీ ఎంతుంది దానికి అత ఏంది దాన్ని అది ఎన్ రోజులు చెప్పి అన్ని చెక్కింగ్ చేసుకొని దాని బ్రాండ్ వాల్యూ ఉంది అన్ని చెక్ చేసుకొని ఒక చిన్న వస్తువు తీసుకోవడానికి మనం ఇన్న ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే ఆయన తలాంతులు మనం పొందుకోవాలంటే ఆయన నుంచి మనం బలం పొందుకోవాలంటే మనం ఎంత స్ట్రాంగ్ గా నిలబడితే ఆయన నుంచి మనకు అవన్నీ రావాలి చెప్పండి కాబట్టి ఏ కీడైనా కానీ అని మార్గం మనం తప్పిపోకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే ఆయన మనల్ని స్థాపించే దేవుడే కానీ మనల్ని పడగొట్టే దేవుడు కాదు ఆయన పడగొట్టనే కాదు మనల్ని సృష్టించింది కట్టడానికే సృష్టించిండు ఆయన మనతో ఉండడానికే సృష్టించిండు ఈ విషయం మనం ప్రతిదీ దాంట్లో గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏలియా ప్రవక్త కూడా యహోవ దూత ఒక మాట చెప్తుంది పంతొమ్మిదో అధ్యాయంలో ఏడో వచనంలో రాజుల గ్రంథం మొదటి రాజులు అదే మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో వచనము ఏడో మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయము ఏడో వచనం మొదటి రాజులు పంతొమ్మిది ఏడు అక్కడ యహోవ దూత అతనికి దగ్గరకు వచ్చి చూడండి ఆయన ఎట్లుందంటే యహోవ దూత రెండో అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది చూడండి ఆయన శక్తికి మించిన ప్రయాణమని దేవు ఆయన యహోవ దూత ఎవరైతే వచ్చిండ్రో ఆయన దగ్గరికి ఆయననే చెప్తున్నాడు నీ శక్తికి మించిన ప్రయాణమని శక్తికి మించిన ప్రయాణం నేను ఎలా చేస్తాను ప్రభావ అని చూడండి తర్వాత చూద్దాం నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత నలభై రాత్రిం ప్రయాణం చేసి దేవుని పర్వతం పేరు పెట్టబడిన ఆరోభనకు వచ్చెను ఒక పూట భోజనం చేసి నలభై రాత్రిం ప్రయాణం చేయగలుగుతాం ఈ లోకంలో అయితే సాధ్యం కాదు ఖచ్చితంగా మనకు సాధ్యం కాదా అది ఎప్పుడు సాధ్యమవుతుంది దేవుడి ఇచ్చినప్పుడే ఆ రోజు ఆయన నా శక్తికి మించిన ప్రయాణం నేను ఎట్లా చేస్తాను ఒక పూట భోజనం పెడుతున్నావు నాకు అని ఏలియా ప్రవక్త ఉంటే ఒక పూట ఈ భోజనం నేను నేను నలభై దినాలు పరిగెత్తాలన్నా నలభై దినాలు నేను పోవాలన్నా అసలు ఎట్లా నాకు నాకు అవుతుంది అసలు నాతోనే అవుతుందా అని చెప్పేసి నాతో కాదు నేను ఎలా ముందుకు వెళ్ళగలుగుతాను ఆయన ఆయన ఏలియా ప్రవక్త ఆ దేవున్ని దోచుతా అని ఉంటే ఆయన గొప్ప ప్రవక్త అయ్యేటోడా బైబుల్లో ఆయన కంటూ చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా మనకి బైబుల్లో దేవునికి దేవుడు ఆయన ఎంతో ఇంపార్టెన్స్ కలిగి ఉన్నాడు చాలా చోట్ల మనం ఆయన రిఫరెన్స్ చూస్తూ ఉంటాం ఆయన పేరు చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది ఎంతో గొప్పగా నమ్మకంగా ఉంటే దేవునికి ఆ రీతిగా జరుగుతుంది ఈ ఒక్క పూట భోజనం నేను ఎట్లా పోతున్నా రోజులు అని చెప్పి ఆయన ప్రశ్నించిండ లేదు ఏమంటే తినేసిండు పరిగెత్తేసిండు నలభై దినాలు వెళ్ళిపోయాడు ఆ శక్తి ఆ బలం చేతనే వెళ్ళిపోయాడు ఆ భోజనం ఆ భోజనం ఇచ్చే మన ప్రభువు మనకి ఇస్తాడు ఆ భోజనం అది శక్తికి మించిన ప్రయాణమే కానీ ఏదైనా కానీ ఆయననే ఇస్తాడు మనకి మనది మనం ఎప్పుడు మనం అల్పులమే మనం మన బలం తక్కువ ఎందుకంటే మనం మట్టితో సృష్టించబడిన వాళ్ళం కదా మట్టిలో ఏం బలం ఉంటుంది ఆయన మనలో ఉన్నప్పుడే మనకు బలం ఆయన ఆ భోజనం ఎవరు ఆయననే ఆయన మనం కలిగి ఉంటే ఖచ్చితంగా కూడా మనం అది ఎంత శక్తికి మించిన ప్రయాణమైనా సరే ముందు మనం స్టార్ట్ అయితేనే కదా అది శక్తికి మించిందో ఏదో ఒక తెలిసేది ముందు మనం స్టార్ట్ అయ్యే మనం అక్కడే నిలబడిపోయి భయపడిపోతే మనం ముందుకు ఎట్లా ముందు ఒక అడుగు తీసి బయట పెడితే ఓకే పర్లేదు అనుకుంటే ముందుకు ముందుకు ముందుకు అట్లా అట్లా చిన్న చిన్నగా వెళ్ళిపోతాం అది అసలు అడుగే పెట్టకుండా నాకు భయం అవుతుంది నేను ముందుకు వెళ్ళలేను అని మనం అనుకుంటే అది మనం వేరే మార్గంలోకి వెళ్తే అక్కడికి వెళ్ళి సేఫ్ ఉంటాం అనుకుంటే ఖచ్చితంగా మనం ఆ హేవుని చేతులనే మనం అయిపోతాం అనమాట మనకి మరణం అక్కడే చచ్చుతున్నారని దేవుని వాక్యం చెప్తాం ఎందుకంటే మనం మరణమైన మార్గంలోకి వెళ్ళిపోతాం అనమాట ఈ లోకంలో మనం సుఖంగా ఉండలేకపోవచ్చు కానీ మన ఖచ్చితంగా దేవుడు ఆయన రాజ్యపు వారసులగా మనల్ని ఎందుకు ఎంచుతున్నాడు ఈరోజు ఆయన కుమారులుగా మనం ఎందుకు తీర్చుకుంటు తీర్చిదిద్తున్నాడు ఆయన రాజ్యపు వారసులుగా మనల్ని ఎందుకు తయారు చేస్తున్నాడు ఆయన యుగంలో మనల్ని ప్రేమించిండు ఎంతో ప్రేమించిండు మనల్ని మనల్ని ముందుకు నడిపిస్తాడు ఆయన శక్తినిచ్చేది ఆయనే వీడు కలిగినా నిలబెట్టేది ఆయనే చూడండి అబద్ధమ ఆత్మ ఆయన దేవుని ఆ సన్నిధి నుంచి ఆయన తెలుసుకొని కూడా ఏం చేస్తున్నాడు వాక్యం దేవుని వాక్యం విన్నాడు కదా కానీ ఆ ప్రకారమే నడుస్తున్నాడు ఎందుకంటే అతను అనుకునేది నెరవేర్చాలనుకుంటున్నాడు ఎందుకంటే అతను గర్విష్ అతను అతను గర్వం ఉంది ఆ గర్వమే మనకు ఉండకూడదు అందులో గర్వం ఉంది ఆ గర్వం అతను అతను ఏదైతే చేయాలనుకుంటే చేయాలని అతని తాపత్రయం దేవునికి లోబడే మనస్తత్వం లేదు అదే రీతి మనం ఉండొద్దు మన దేవుని వాక్యం ఏదైనా సరే అది కష్టమైనా సరే మనం దాన్ని అలో చేయాలి మన హృదయంలో స్వీకరించాలి దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలా మనం ఒకరోజే దాన్ని పర్ఫెక్ట్ అవ్వలేము కూడా ఒకటేసారి మనం ఏబీసీడీలు మొత్తం నేర్చుకోగలుగుతాం మనం చిన్న చిన్నగా ఒకటేసారి ఏవి నుంచి స్టార్ట్ అయినాం ఇంజనీరింగ్లు చదువుతున్నాం లేకపోతే ఇంకా పెద్ద చదువులు చదువుతున్నాం పెద్ద పెద్ద కోర్సులు చదువుతున్నాం కానీ స్టార్ట్ అయింది ఎక్కడ ఏకాడ నుంచే కదా ఒకటి మ్యాథ్స్ పెద్ద పెద్ద మ్యాథ్స్ చేయొచ్చు మనం స్టార్ట్ అయింది ఒకటి నుంచే కదా కాబట్టి మనం చిన్నగానే స్టార్ట్ అవుతాం మనం చిన్నగా స్టార్ట్ అయినా మనం ఎక్కడికి వెళ్తామంట మాస్టర్స్కి వెళ్ళిపోతాం అన మాస్టర్స్ డాక్టరేట్స్కి వెళ్ళిపోతాం నువ్వు ఈ రోజే నువ్వు మాస్టర్స్కి వెళ్ళి నువ్వు పుట్టినమ్మటే నువ్వు మాస్టర్స్ చేయమంటే ఎవడు చేయలేడు అమ్మో ఆయన పెద్ద డాక్టర్ ఆయన అన్ని కోస్తాడు పొట్టలు కోస్తాడు పైగులు తీస్తాడు అసలు అమ్మో నాకు భయం అవుతుంది చూస్తేనే నేను చేయలేను నా వల్ల కాదు అనుకుంటే డాక్టర్ ఎవరు అవ్వలేరు అంత పెద్ద నేను ఎడ చేయగలుగుతాను ఆయన అంత పెద్దవాడు కాబట్టి చేసిండు నాతోని కాదు అన్ని నేను ఆపరేషన్ అన్ని నాతోని కాదు అనుకుంటే నువ్వు ఏదీ చేయలేవు అని చిన్నపిల్లవాడు అనుకుంటాడు అట్లా కాదు ఎందుకంటే దాని ఆ లెవెల్కి వెళ్ళాలంటే మనం ప్రయాస పడుతూనే ఉండాలి ఒక తరగతి తర్వాత ఇంకో తరగతి ఇంకోటి ఇంకోటి ఇంకోటి నేర్చుకుంటూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తేనే మనం ఆ స్టేజ్కి వెళ్తాం మాస్టర్స్ డాక్టర్ స్టేజ్కి వెళ్ళిపోతాం డాక్టర్ ఎట్ వెళ్ళిపోతాం అసలు నేను చదవన చాలా కష్టంగా ఉందని చెప్పి అది ఏంది ఏంది అట్లా చేయాలని నేనే చేస్తాను అట్లా అమ్మో నాతో నేను నాకు నాతో ఎప్పటికీ కాదు నా మైండ్కి ఆలోచించడానికి రావట్లేదంటే మనం ఎక్కడైనా ఆగిపోతాం అక్కడికి ఎప్పుడు వెళ్తాం మనం కాబట్టి ఈరోజు మనం ఏబీసీటీ దగ్గరే ఉన్నాం నేనైతే ఏబీసీడీల దగ్గరే ఉన్నా నేను నేను చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకంటే నేనేం గొప్పండి కాదు ఏబీసీడీల దగ్గరే ఉన్నా నేను ఏబీసీడీల దగ్గర ఉన్న నేను ఖచ్చితంగా మాస్టర్స్ డిగ్రీస్ లెవెల్కి వెళ్ళిపోవాలని నా తప్పత్రయం ఉంది మనసులో కడుపులో ఉంది ఖచ్చితంగా వెళ్ళిపోతా కూడా నాకు నమ్మకం ఉంది మనం వెళ్ళాలి ఆ రీతిగా మనం అట్లా భయపడొద్దు ఆ కీడు కూడా ఏ కీడైనా సరే ఎవడైనా సరే మనం మోసపుచ్చడానికి మనం వచ్చినప్పుడు మన మనలో ఆయన వాక్యం ఉంటే మన ఆయన మనలో ఆయన ధరించుకొని ఉంటే మనం ఖచ్చితంగా వాటిని ఎదిరిస్తాం మనం ఎదిరించే శక్తి మన దగ్గర ఉంటుంది మనం మోసపోం వాళ్ళ చేతుల్లో శక్తి మించిన ప్రయాణం అయినా సరే ఆయననే బలం ఇచ్చేవాడు కాబట్టి మనమే ముందుకు సాగిపోవాలి ఆయన ఒక్క మాట మాట్లాడలేదు ఏలియా ప్రవర్త అప్పుడు చూస్తే నేను ఎట్లా పోతానని ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలే వెళ్ళిపోయింది డైరెక్ట్ తినేసిండే వెళ్ళిపోయి పరిధి తీసిండు ఇంకా ఇంకో వర్డింగ్ లేదు అక్కడ రాయలేదు ఎక్కడ ఆయన డౌట్ పడినట్లు ఎట్లా పోతాం శక్తికి మించిన ప్రయాణం అని చెప్తున్నాడు ఈ భోజనం దీన్ని శక్తికి మించిన ప్రయాణము ఒక భోజనంతో నలభై రాత్రులు పోయిందంటే అది ఆయనతోనే అయ్యింది కాదు దేవుడిచ్చిన బలం అక్కడ ఆయన ఆయన కూడా మనలాంటి మన నర్మానోడే కాకపోతే ఆయన దేవునికి లోబడి ఉన్నాడు దేవుని వాక్యానికి లోబడి ఉన్నాడు దేవునికి ఇష్టంగా జీవిస్తా ఉన్నాడు కాబట్టే దేవుడు అతనితో ఉన్నాడు బలం ఇస్తున్నాడు నడిపిస్తున్నాడు మనం దేవుని ధరించుకోవాలి అందుకే మనం ఇక్కడ ఆగిపోయినాం ఈరోజు కానీ మనం కూడా దేవుని ధరించుకోవాలి మనం ముందుకు సాగాల ఎప్పటి నుంచైనా ఖచ్చితంగా మనం సాగాలి ఎందుకంటే మనం టైం దగ్గరకు వచ్చింది ఆయన రెక్కడుతాడు ఖచ్చితంగా ఏం చేసినామని మనం చెప్పకుండా దిక్కులు చూసుకోకూడదు ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాల ఎప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయంటే మన తలంపులన్నీ పక్కన పెట్టినప్పుడే ఆ రోజు వాళ్ళు కూడా అంతే వాళ్ళు ఐగుప్తూ పోవాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోయి దేవుని స్వరం విన్నా కూడా ఏమైంది ఇందులో నువ్వు అబద్ధం చెప్పినావని చెప్పి పోయిరు అక్కడ వాళ్ళు ఇందుకు ముందుకు వెళ్ళిపోతారు ఇక్కడ కూడా అంతే ఈయన కూడా ఆహాబు కూడా అదే చేస్తాడు ఈ ప్రవక్త ఎప్పుడు నా మీద కీడే చెప్తా ఉంటాడు ఈయన నేను రెట్లు నమ్ముతా ఉంటాడు నీకు కీడైనంత మాత్రం నా తప్పుగా అబద్ధం కాదది నీకు నీకు చెడుగా ఉన్నంత మాత్రాన్ని నీ కష్టంగా ఉన్నంత మాత్రం నాకు అబద్ధం కాదది నిజమది నువ్వు గ్రహించుకోలేకపోతే నువ్వు దేవుని వాక్యం కూడా అంతే అది మనకు కొంచెం కష్టంగా ఉన్నా మనం పాటించలేందైనా కానీ మనం పాటించడానికి ట్రై చేయాల అయ్యో ఇది చాలా కష్టంగా ఉంది బ్రదర్ అంటే మనం ఏం చేయలేము కదా ఎందుకంటే ఆయన స్వరం ఆయన ఆజ్ఞ అది ఆయన చిత్తం ఆయన చిత్తాన్ని ఆయన నువ్వు ఆయనకు లోబడితే నీ చేత నీ ద్వారా ఆయన జరిపిస్తాడు లేదు నేను నా వల్ల పక్కకి వెళ్ళిపోతా అంటే ఆయన జరిపించలేడు కానీ నువ్వు అక్కడనే ఇదైపోతావు అనమాట కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ముందుకు సాగాల ఆత్మీయ పోరాటంలో ప్రతిదిక్కడే ఎదురొస్తూ ఉంటాయి అవన్నీ కూడా దేవుని మహిమ కొరకైనా మనం అనుకోవాలి మైండ్లో ముందుకు సాగుతూనే ఉండాల ఈ రోజు మనం ఏబీసీడీలు నేర్చుకుంటూ ఉండొచ్చు ఒకటి రెండు నేర్చుకుంటుండొచ్చు కానీ ఈ సమయం పోయే కొద్ది ఒకటి ఏబీసీలు చదివేటప్పుడు ఐదేళ్లు ఉంటాయి ఐదేళ్ళు సంవత్సరం అనుకోండి డిగ్రీ అయ్యేసరికి అయితే ట్వంటీ ట్వంటీ ఇయర్స్ లోపు మాస్టర్స్ పిహెచ్డి కూడా చేయొచ్చు ట్వంటీ ఇయర్స్ అనుకోండి అంటే నువ్వు ఎంత లెవెల్కి ఎదుగుతావు ట్వంటీ ఇయర్స్ లో ఏ రాయనుడు మొత్తం మొత్తం చిట్కలో చేసేస్తా ఉంటాడు అన్ని పనులు అన్ని లెక్కలు చేసేస్తూ ఉంటాడు మనకు వన్ ప్లస్ వన్ కొట్టానికి మన సంవత్సరం ఒక ఫస్ట్ క్లాస్ లో ఒక సంవత్సరం పని మనం అప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు ఎట్లా చేస్తాం చెప్పండి వన్ ప్లస్ వన్ కూడానికి క్షణం కూడా పట్ట మనకు ఒక సెకండ్ కూడా పట్టదు మనకు చెప్పడానికి ఆన్సర్ ఆ స్టేజ్కి మనం ఎదగాల మనం ఇంకా అక్కడ ఆగిపోతే మనం ముందుకు వెళ్ళలేం మన జ్ఞానాన్ని మనం పొందుకోలేం మన చిత్తాన్ని కూడా నెరవేర్చలేం ఈరోజు మనకు టైం పట్టవచ్చు నేర్చుకోవడానికి పాడడానికి కానీ ఆ రోజు మనం ఎట్లా చేస్తాం మనం ముందుకు ముందుకు అట్లనే ముందుకు వెళ్ళిపోతే ఏమైతే ముందుకు వెళ్ళిపోతే క్షణాల్లో చేసే చేదైనా కానీ ఆ దేవుని చిత్తమైనా సరే ఏదైనా సరే మనం ఖచ్చితంగా నెరవేర్చగలుగుతాం ఎప్పుడు ఆయన స్వరాన్ని మనం హృదయంలో చోటించినప్పుడు ఆయన స్వరానికి మనం లోబడినప్పుడు అదే రీతి ఇంకొక వాక్యం చూపిస్తాను ఇది ఈ రోజుల్లో జరిగేదనమాట మత్తస్సు వార్త పద్దెనిమిదో అనమాట మత్తస్సు వార్త పద్దెనిమిది ఇక్కడ తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి రాసుంటది ఉంటది ఈ చిన్న ఈ ఒక్క వాచనం చూపించేసి ముగిచ్చేస్తాను మత్స్య వార్త పద్దెనిమిదో అధ్యాయం పన్నెండు పన్నెండో పదకొండు నుంచి చూసుకుంది మత్స్సు వార్త పద్దెనిమిది పదకొండు అప్పుడు ఎస్ ప్రభు వాళ్ళ శిష్యులతో చెప్తా ఉన్నాడు మీకేమి తోచును ఒక మనుష్యునికి నూరు గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి ఒకటి తప్పిపోయిన గడల తొంభై తొమ్మిదింటిని కొండల మీదకి విడిచిపెట్టి విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా వాడు దాని కనుగొని నీడలా తొమ్మిది మంది తొంభై తొమ్మిది గొర్రెలను కూర్చి సంతోషించినంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించినని మీతో నిశ్చయంగా చెప్పచ్చున్నాను చూడండి ఒక్క గొర్రె తప్పిపోతే తొంభై తొమ్మిదిని విడిచిపెట్టి ఆయన ఏం చేస్తాడంట ఒక్కదాని కోసం వెతుకుతాడు గొర్రె ఎందుకు మామూలుగా అంత వంద వంద గొర్రెలు ఉన్నాయి వంద వంద గొర్రెలు అంటే చిన్న సంఖ్య కాదు ఒక పెద్ద మందలానే ఉంటది చాలా పెద్ద మందలానే ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి వాక్యం బాగా పెద్ద మందనే ఉంటది చిన్న మంద కాదు వంద గొర్రెలు అంటే ఒకటి రెండు అయితే అటు ఒకటి ఇటు అనుకోవచ్చు వంద గొర్రెల నుంచి ఒక గొర్రె తప్పిపోయిందంటే అది ఆ వందని పక్కకు వచ్చేసిందని దాని మీనింగ్ వంద అంత పెద్ద మంద నుంచి అది పక్కకు వచ్చి తప్పిపోయింది అంటే అది చాలా అజాగ్రత్తగా ఉందని ఆ గొర్రెను మనం పరిశీలించాలి ఫస్ట్ అజాగ్రత్తగానే ఉంది ఏదో దానికి మంచిగా దాని కళ్ళను ఆకర్షించింది ఆ గుంపు నుంచి విడదీసేంతగా అది ఏదో దాన్ని ఆకర్షించే ఉంటుంది ఆ తప్పిపోవడానికి కారణం ఆకర్షించినప్పుడు అదేం చేస్తుంది దాని మైకుల్లో పడిపోయి ఈ మందని మర్చిపోయింది ఇంత పెద్ద మందను మర్చిపోయింది ఆ మంద అంటే చిన్నగా వెళ్తాయి గొర్రెలు సౌండ్ ఎంత పెద్ద సౌండ్ చేసుకుంటూ వెళ్తే ఆ సౌండ్ కూడా ఇనపడినంతగా తప్పిపోయింది సౌండ్ కూడా దానికి వినపడతలేదు మైండ్కి వినపడకుండా తప్పిపోయింది ఆ వంద గొర్రెలు వెళ్ళిపోయినాయి అది అరుచుకుంటేనే వెళ్ళిపోతాయి సౌండ్ మనకు అంత దూరం పోయినా కానీ వాటి సౌండ్ వినిపెడతానే ఉంటుంది సౌండ్ బట్టి వెళ్ళిపోవచ్చు కానీ అది వాటి విడిచిపెట్టి తప్పిపోయింది అంటే దాని కళ్ళకి ఏదో మొత్తానికి దాన్ని ఆకర్షించింది ఆ గొర్రె తప్పిపోయిన గొర్రె దృష్టి ఆకర్షించి అది ఆ మంద నుంచి పక్కకి వెళ్ళిపోయింది అది వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పటికీ ఇవి వెళ్ళిపోయినాయి ఇది తప్పిపోయింది అప్పుడు దాని హృదయం ఎట్లుండాలా సరే అది పొందుకుంది ఆ దాన్ని ఏదైతే ఆకర్షించిందో మెయిబీ వాటిని ఏం ఆకర్షిస్తాయి తిండే ఆకర్షిస్తుంది గడ్డే ఆకర్షిస్తుంది అనుకోండి గొర్రెకి ఆ గడ్డి తింటానే ఉంది ఆ తిండిది వీటిలో మర్చిపోయింది అవి వెళ్ళిపోయినాయి ఇది మిగిలిపోయింది గొర్రె మిగిలిపోయిన గొర్రె వెనక తిరిగి చూసుకుంటే ఎవ్వరు లేరు చిమ్మ చీకటికి ఉంది ఎవరు కనిపిస్తలేరు అప్పుడు దాన్ని మనసు ఎట్లుండాలో చెప్పండి దాని మనసు ఏ రీతిగా ఉంటది చాలా దిగులుతూ ఉంటది కదా అయ్యో నేను తప్పిపోయినా నాకు ఎవ్వరు కనిపిస్తలేరు వాళ్ళంతా వెళ్ళిపోయినారు జాగ్రత్తగా వెళ్ళిపోయినారు నేను ఒక్కనే ఇక్కడ ఆగిపోయినా అని ఎంతో బాధపడతా వేదనతో ఉంటుంది ఇప్పుడు ఆ కాపర్ ఏం చేస్తున్నాడు అక్కడ వదిలిపెట్టేసి వస్తున్నాడు ఆయన వచ్చేటోడు మామూలుగా ఎత్తుక్కుంటా బోడు కదా ఆ గొర్రె ఆయన స్వరం వినాల ఆయన అరుచుకుంటా వెళ్తాడు ఇప్పుడైనా సరే మనం ఏమైనా తప్పిపోతే అడవిలోకి వెళ్ళాడ తప్పిపోతే పెద్ద పెద్దగా ఉంటారు ఎవరైనా సరే ఎతకడానికి ఎందుకు అరుస్తారు ఆ స్వరం వినైనా సరే ఆ తప్పిపోయిన వల్ల దగ్గరికి వస్తారని మైక్లో కూడా అనౌన్స్మెంట్ ఇస్తారు ఎందుకు ఆ ఓకే అనౌన్స్మెంట్ పలానా చోటు నుంచి వస్తుంది సో నేను అక్కడికి వెళ్తే మా వాళ్ళు నాకు దొరుకుతారు నేను మా వాళ్ళతో కలిసి వెళ్ళిపోతానని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇస్తాం మనం అట్లనే ఈ తప్పిపోయిన కాపరి కూడా అరుసుకుంటూనే వెళ్ళిపోతాడు అరుసుకుంటూనే తిరుగుతూ ఉంటాడు అడుగులేన ఇప్పుడు అరిచినప్పుడు ఆ స్వరం ఆ గొర్రె అది ఎంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తుంది అది దాని వాటి చెవులు బాగా పనిచేస్తాయి కదా అది కరెక్ట్గా యజమానికి ఎదురుకొచ్చేస్తాయి ఎప్పుడు దానికి ఆ మైండ్ ఇంత మనం చెప్పుకున్నాం కదా మనసు వేదన అయ్యో నాక ఎవర్ లేరు ఇక్కడ ఎవరు కనిపిస్తలేరు నేను చీకట్ ఒక్కదాన్ని మిగిలిపోయినాను అమ్మో ఇక్కడే ఉంటే ఏ జంతువు వచ్చిన తినేస్తుందని చెప్పి భయంతో బాధతోని నేను చనిపోతానేమని బాధతోని అది ఉంటే ఆ స్వరం ఆయన యజమాని స్వరం అది వినంగానే ఏం చేస్తుంది పరిగెత్తుకుంటూ వచ్చే యజమాన్ దగ్గరకు వచ్చేస్తుంది లేదు అట్లా కాదు అప్పుడు యజమాన్ చాలా సంతోషపడతాడు తీసుకొని పోతాడు చాలా సంతోషపడతాడు కానీ ఈ గొర్రెను మనం ఆలోచించాలి ఆ గొర్రె ఏంది ఆయన స్వరం విన్నప్పుడు మనం పరిగెత్తినప్పుడు ఓకే మనకు మనం మళ్ళీ బతుకుతాం కానీ ఆయన స్వరం వినపడుతున్నా కూడా ఈ గొర్రె నిర్లక్ష్యంగా వాటి మీదే ఉందనుకోండి ఆ వాటి ఏదైతే దాన్ని ఆకర్షించిందో ఆ గడ్డి కానీ ఏదైనా కానీ మనకు కూడా అంతే మనం కూడా తప్పిపోయిన గొర్రె మనం ఏదైతే మనసు పెట్టున్నామో వాటి మీద ఆయన స్వరం మనకి పదే పదే పదే వినపడతా ఉన్నా మనం నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి ఆ గొర్రె కూడా ఆయన ఆయన కాపరు అరుసుకుంటా తిరుగుతా ఉన్నాడు పక్క పక్కన ఆయన ఈ గొర్రె దగ్గరికి రాలే అరుసుకుంటా తిరుగుతున్నాడు ఆయన స్వరం ఈ గొర్రెకి వినపడతా ఉంది వినపడినప్పుడు ఇది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాల ఎప్పుడు వెళ్ళిపోతుంది హృదయం మారినప్పుడు అయ్యో నేను తప్పిపోయిన ఆ పశ్చాత్తాప గుణం కలిగినప్పుడు అది పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది కానీ అది ఇంకా సరే సరే మా ఉన్నాడు ఇక్కడనే ఉన్నాడు పక్కనే ఉన్నాడు పోదాం లే కసేపా పోదాం వినపడుతుంది కదా ఉన్నళ్ళు అక్కడే ఉండాలి ఎక్కడికి పోతున్నారు అక్కడే ఉండుంటారు అని చెప్పేసి ఇది నిదానంగా నిదానంగా తిని తిని తిని కాసేపు అయితే ఆ స్వరం ఆగిపోయింది ఆయన యజమాని వెళ్ళిపోయాడు ఇది పోయి అప్పుడు పోయి వెతికితే కనిపిస్తాడు ఆయన కనిపించడు యజమానికి ఇంకా తొంభై ఉన్నాయి దొరికితే ఎంతో సంతోషపడతాడు ఆ తొంభై తొమ్మిది కూడా ఇంకా ఎక్కువ సంతోషపడతాడు దొరకకపోతే ఏం చేస్తాడు బాధపడతాడు మిగతా తొంభై తొమ్మిది ఉన్నాయి కదా అని చెప్పి ఒక రోజు బాధపడి మిగతా రోజుల్లో తొంభై ఉన్నాయి కదా అని చెప్పి సంతోషంగా ముందుకెళ్ళిపోతాడు కానీ ఈ గొర్రె పరిస్థితి ఏంది ఇది అక్కడనే ఆ చీకట్లో మిగిలిపోతుంది ఏ జంతువు వచ్చి తింటుందో తెలియదు ఎటు పోతుందో తెలియదు మళ్ళీ తిరిగి కలుసుకుంటుందో తెలియదు ఎందుకు అంటే ఆయన స్వరం వినపడినప్పుడే మనం ఆయన తట్టు తిరగాలి ఆయన స్వరం నిన్ను పిలిచినప్పుడే మనం వెళ్ళిపోవాలి ఆయన స్వరం మనల్ని రమ్మని ఆహ్వానించినప్పుడే మనం వెళ్ళిపోవాలి అక్కడ ఏదో శ్రమ ఉంటుంది అది నాకు వ్యతిరేకంగా ఉంది అది నాకు నాకు సరిగ్గా సెట్ కాదు ఆ మార్గం నాకు సెట్ కాదు అనిను అవిదేత అవిధేత చూపించినావా ఇంకా నిర్లక్ష్యం వినపడుతుంది కదా నిదానంగా బోదం లే అని చెప్పి ఇంకా నిర్లక్ష్యం చూపించినావా కథం అంతే దానికి ఎవరేం చేయలేరు ఏదైనా సరే ఆయన నుంచే వస్తుంది మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మనం ఆయన స్వరం మనం విన్నప్పుడు మన జాగ్రత్త ఉన్నప్పుడు ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు ఎవడైనా సరే అది మోసపుచ్చాత్మైనా సరే ఏదైనా సరే ఏ కీడైనా ఏదైనా కానీ మనం జయించగలుగుతాం వాటిని జయించి ముందుకు పోగలుగుతాం నిలబడగలుగుతాం అది ఎంత శక్తికి మించిందైనా సరే ఏలియా ప్రవక్తలా అని ఆయన ఆ రోజు స్వరం విన్నాడు చెప్పినట్టు చేసుకుని వెళ్ళిపోయిండు ఆ రోజు ఆ యూదులు ఎవరైతే ఉన్నారు ఆ ఇర్మియా కాలంలో వాళ్ళు నశించిపోయినారు ఇక్కడ యాహాబ్ కూడా అట్లనే నశించిపోయినాడు నమ్మలే నాకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే చెప్తాడు అని అంటున్నాడు ఆయన ఇస్రాయల్ రాజు ఈ మికాయ ప్రవక్త ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు మంచే చెప్పాడు నాకు వ్యతిరేకమైన వాక్యాలే చెప్తాడు అని మనం ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే అది దేవుని వాక్యము దేవుని చిత్తము దేవుని ఆజ్ఞ మనకు వ్యతిరేకంగాంత మాత్రమే సత్యం కాదని కాదు అది నిజమది ఆయన స్వరాన్నిని ఆయన తట్టు తిరిగి ఆయన మార్గంలో వెళ్ళిపోతే మనం నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ముందుకు పోవడానికి మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు ఆయన చిత్తం మన కానీ మనం భయపడి అంటే ఈరోజు మనకి లేదు మనం ఒకటి గుర్తుపెట్టుకో మన దగ్గర ఏమి లేదు ఒకటి చదువుకున్నకి కూడా వాళ్ళు డాక్టర్ అవ్వాలన్నా కూడా ఏబీసీలు ఖండించే స్టార్ట్ అవ్వాలి ఒకటి రెండు ఖండించే స్టార్ట్ అవ్వాలి ఒకటి వన్ టూ త్రీలే స్టార్ట్ అవ్వాలి డైరెక్ట్గా వాళ్ళ డాక్టర్గా ఉంటే అవ్వలేడు మనం కూడా అట్లా ఆ మైండ్స్ అయితేనే ఉండాలా ఈ రోజు నేను ఏబీసీడీలు నేర్చుకుంటున్నా రెండు మూడు ఏళ్లలో నేను వేరే కోర్సులు నేర్చుకుంటా పది ఏళ్లలో నేను హై లెవెల్కి వెళ్ళిపోతా మొత్తం పదిహేను పదిహేను ఏళ్ళ తర్వాత నేనే నేనేం చేసేస్తా అన్నట్టు అయిపోాల ఫస్ట్లో మనకి సహాయం కావాలా మనకి కానీ మాస్టర్స్కి వెళ్ళినప్పుడు మనమే మాస్టర్స్ అవుతాం మనం సహాయకులకు మనకి ఇంకా సహాయకులు అవసరం లేదు అప్పుడు కాబట్టి ఇప్పుడు రోజు మన సహాయకులు అవసరం మన సహాయకులు తీసుకొని ముందుకు సాగాల తెలియని తెలుసుకోవాలి అడిగి తెలుసుకోవాలా ప్రతిదీ తెలుసుకోవాలి పరిశీలించాలన్నీ కానీ ఒకవేళ ఒక స్టేజ్కి మనకే అర్థమైపోతాయి అవన్నీ ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ముందు క్లియర్ చేసుకోవాలి కదా ఫస్ట్ కాబట్టి అదే మైండ్ సెట్ తో మనం ముందుకు సాగాల దేవుడు ఎందుకు మనకి శక్తినిచ్చే దేవుడు ఉన్నాడు మనల్ని ముందుకు నడిపించే దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు చిన్న వాక్యాన్ని దీవించాల ఆయన మనల్ని నా ముందుకు నడిపించలేన ప్రార్థన చేద్దాం కలమూసుకోండి పరిశుద్ధిడా మహోన్నతడా కృపాకనికి రంగలు దీపా ఈష్టయానికి మననాలు స్థుకలు స్తోత్రం ప్రభావ అవును ప్రభా ఈ నా తండ్రి మీరే నాయన ఈ వాక్యం ద్వారా మాట్లాడినారు ప్రభా నా ప్రభా నీ వాక్యం ప్రభా నీ స్వరం మేము వినాలా ప్రభా నీ స్వరానికి మేము లోబడాలా ప్రభా లోబడినప్పుడు నా తండ్రి ఏం జరుగుతుంది అనేది కూడా మీరు మాకు చూపిస్తా ఉన్నారు ఆ తండ్రి అవును ప్రభా తండ్రి ఆ హిమీ కాలంలో ప్రభా ద్వారా మీరు మాట్లాడినారు హెచ్చరించినారు కానీ ప్రభావ వాళ్ళు వినలేదు ప్రభా వాళ్ళు అట్లా నా గుర్తుకెళ్ళిపోయినారు నా తండ్రి నా తను అక్కడే అదే రీతిగా నా తండ్రి ఆ హాబ్ టైంలో కూడా అట్లాడే జరిగింది ప్రాభ నన్ను నీ స్వరం వినికి అతను అతనికి ఓపిక లేదు కీడన్నే ఎంచుతున్నాడు కానీ ప్రాభ దాని ఎనుకలు ఉన్న మరమం అతను తెలుసుకోలేకపోయినాడు నా తండ్రి ఆ రీతిగా మేము ఉండడానికి వీలదు ప్రభా నా తండ్రి అది కష్టమైన సరే ప్రభా నైనా మీ వాక్యానికి మేము హృదయంలో చోటు ఇవ్వాలా ప్రభా మీ వాక్యానికి మేము లోబడాలా ప్రభావ మీ వాక్యాన్ని మేము నెరవేర్చాలా మీ చిత్తాన్ని మేము నెరవేర్చాలా ప్రభావ మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభా అవును ప్రభా మీరు ప్రతిరోజునైనా మీ వాక్యాల తర్వాత మాట్లాడుతున్నారు ఏ రీతిగా ముందుకు పోవాలో చెప్తున్నారు ప్రభా ప్రతి క్షణం మాకు ఇంకా బాధ్యతను మీరు గుర్తు చేస్తున్నారు ప్రభా అవును ప్రభా మీరు వినపడినప్పుడే ప్రభావ ఆ రైతే గొర్రె కూడా ఆ తండ్రి వినపడినప్పుడే అయితే వెళ్ళిపోయింటే ప్రభా అది బతుకుతుంది కానీ ప్రభా అది వినకుండా నిర్లక్ష్యం అయిపోతే ప్రభావ అది అక్కడ ఆగిపోతుంది అవును పటి ప్రభా ఇవన్నీ నా వాక్యాలన్నీ కూడా మీ స్వరం వినాలి మీ స్వరానికి మేము లోబడాలనే చెప్తున్నాయి ప్రభావ ఎటువంటి గర్వం కానీ మా కార్యాలు మా తలంపులు నావన్నీ కొట్టి ముందుకు పోవాలా ప్రభావ నా తండ్రి వాటి అన్ని కొట్టి పారేయకపోతే ప్రభావ నా తండ్రి అవే మమ్మల్ని జయించి నా తండ్రి మమ్మల్ని నాశనానికి తీసుకొని పోతే నా తల్లి ఆ ఉండడానికి వీళ్ళు మీ స్వరానికి మహదయంలో చోటు ఇవ్వాలా నా తల్లి మీ యొక్క చిత్తల్ని మీ యొక్క కార్యాన్ని మేము జరిపించే వారనే ఉండాలా ప్రభా మీలో ఫలించి ఆత్మల వల్ల నా తండ్రి మీ సన్నిధి మేము చేరుకోవాలా మీ యొక్క బిడ్డగా మీ దగ్గరికి రావాలా ప్రభా అటువంటి కృపణ దయచేయండి ప్రభా అటువంటి శక్తిని దయచేయండి మీ ఆత్మశక్తి దయచేయండి అవును ప్రభా మీరు ఖచ్చితంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తారు మేము నమ్ముతున్నాం ప్రభా మేము అడుగు తీసి బయట పెట్టాలి ప్రభా కాబట్టినైనా అటువంటి శక్తిని మాకు దయచేయండి ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించి మీ యొక్క నామ మహిమార్థమే మమ్మల్ని అందరినీ వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగా నా తండ్రి నాయన ప్రభావ కరోనా వైరస్ బాధ్యతలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా మీరేనా వారందరినీ స్వస్థపరచండి ప్రభావ తండ్రి ఎన్నో ఎంతగానో కేసులు తగ్గిపోయినాయి ప్రభా మీ కృపైనైనా నా తండ్రి ఇంకనైనా ప్రభా జాగ్రత్తగా జీవించాలా ప్రభా ప్రతి ఒక్కరినైనా నా తండ్రి నిర్లక్ష్యపు జీవితం ఎవరికి ఉండకూడదు ప్రభావ నిర్లక్ష్యంగా జీవించద్దు ప్రభావ అప్రమత్తంగా జీవించాలా నా తండ్రి ప్రభావ ఎల్లప్పుడైనా మెలుగుగా ఉండాలి అందరూ ప్రభావ ఆ రీతిగా జీవించాల ప్రభావం మీ యొక్క రక్షణ మార్గంలో ప్రతాకాన్ని నడిపించండి తండ్రి నా ప్రభా నీ చిత్తాల ప్రభా అందరి పట్ల జరగాల ప్రభావం మీ రక్షణలోకి అందరు రావాల ప్రభావ నా తండ్రి నాయన సృష్టిని విడిచిపెట్టాల ప్రభావం మీరేనైనా సృష్టికర్తావు నా ప్రభావం మళ్ళీ కాపాడే దేవుడు నీవేను వారందరూ ఇరగల ప్రభావ తండ్రి ప్రభావ మీరు వాళ్ళందరూ మీ సన్నిధిగా చేరుకోవాలి మీ అందరి ముందు మీద తిరగల ప్రభావ వారందరికీ నాయన మీరే జ్ఞానం దాని ఆత్మేత్ర ఇప్పని ప్రభావ కుటుంబ సభ్యుల్ని ప్రభావ కోల్పోయిన ప్రతి ఒక్కరిని ప్రభావ ఆదరించండి ప్రభావి కావాల్సిన కొద్ది అవసరం తీర్చండి వ్యాక్సిన్ దుష్ప్రభావాన్ని వచ్చి ప్రభా ఇటువంటి దుష్ప్రభవాలు వ్యాక్సిన్ వల్ల కరగడానికి వీలలేదు నా తండ్రి మీరేనైనా వాటిని గద్దించండి ప్రభావ వాటిని తీసుకుంటున్న ప్రజలందరినీ ప్రభావ మీరు కాపాడండి తండ్రి కనికరం చూపించండి అరే పట్ల నా దేవ నా ప్రభా మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి నా అందరూ మీ తట్టు తిరగల ప్రభా ఎందుకంటే ప్రభా మీ వాగ్దానం ఉంది నీ కుడి పక్కన మంది పండును కూడి పక్క పదివేల మంది పండును నీకేమి కాదో వాగ్దానం ఉంది మేము స్వతంత్రించుకోవాలా ప్రభా ఏ తెలుగులో నీ కూడా సమీపించదన్న ప్రభా అవన్నీ మేము స్వతంత్రించుకోవాలా ప్రభా అవన్నీ నీ విధానాల్లోనైనా నీకు లోబడి మేము ఉన్నప్పుడు అవన్నీ మా జీవితంలో నెరవేరతాయి ప్రభా కాబట్టి నాయన మీకు లోబడి ఉండాలా ప్రభా ఈరోజు జనాలు మీకు లోబడట్లేదంటే ప్రభా ఎందుకంటే నాయన అవి నీ చిత్తం వాళ్ళ తలంపులని నీ చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళని మీకు లోబడట్లేదు ప్రభా అవును ప్రభా వాళ్ళ తలంపులు కొట్టి పర్యాల ప్రాభ నా తండ్రి అపవాదిని అనుకుంటున్నారు కానీ ప్రభా నా తండ్రి వాళ్ళ తలంపులు వాళ్ళు చోటు ఇచ్చినారు తదు వాడు కార్యాలు నెరవేరుస్తున్నాడు ప్రభావ వారి కార్యాలలో వాళ్ళు గుర్తెరగల ప్రభావ వాడు ఏం చేస్తున్నాడు నా ప్రభా అపవాద వాడు వాళ్ళ జీవితాలను ఏ రీతిగా ముందు ఏ రీతిగా ఎటువైపు నడిపిస్తున్నాడు మరణం వైపు నడిపిస్తున్నాడు అని వాళ్ళందరూ తెలుసుకోవాలా ప్రభావ మీరు దయచేయండి ప్రభావ ప్రేర్లు ప్రతి ఒక్కరిని మేము ముట్టండి ప్రభావ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దాకండి ప్రభావ ప్రతి ఒక్కరిని ఆయన నూతన అభిషేకం దయచేసి ముందుకు నడిపించండి ప్రభావ ప్రతి ఒక్కరి తెగుడు దయచేరకుండా కాపాడండి ప్రభావ నా తండ్రి మీ యొక్క అభిషేకం దయచేయండి ప్రభా వారి కుటుంబ సభ్యులందరినీ రక్షణలు నడిపించిన ప్రభావ మీరే ముందుకు నడిపించిన ఆయన ఈ యొక్క మీటింగ్ అంతట్లో మీరే తోడని నడిపించి ందుక వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నమ్మని ప్రార్థన సమర్పిస్తున్నా తండ్రి ఆ మేన్యూ సూత్రం ఓకే బే స్ం ప్రభావ పరిశుద్ధిల గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వందలు అబ్రహాంశాఖ యాకవుల గొప్ప దేవ పరిశుధర కృపా మేడానికి వన్నా నిశయ వినానీయుడు నిరంతరం ఏకరీతిగున్న దేవ మహాగణ మహోన్నతుడ సర్వాధికారి సక్కల యుగములలో రాజైన దేవ పరిశుధర పరిశుధ్ర పరిశుధిర నీకే స్తోత్రమైన గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావం సురక్షితంగా కాపాడి నీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారు ప్రభావ నీకు వందలు ఇస్తయ్యా నీకే కృతజ్ఞతలు అర్చించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావాలను నీకే అర్పించుకోవడం ఆయన ఈ దినవంతా మీరు మాకు సహాయ ఉన్నారు ప్రభావ చేసే వర్క్ ప్లేస్ అంతట్లో మీరు మాకు సహాయ ఉన్నారు మంచి ఆరోగ్యాన్ని మాకు అనుగరించారు మంచి శక్తిని బలాన్ని అనుగరించినందుక నీకు వందాలే ప్రభావ గొప్ప దైవానికి వందలేసయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకుని మంచి ఆహారం మాకు అనుగ్రించారు ప్రతి ఔషతం మీ మహిమలో మాకు తీర్చినారు తండ్రి నీకు వందాలు మీ కృపను మాకు తోడుగుంచినందుకని వందాలు నీకే స్థులు సోతలు అర్పించుకుంటాం వరకు మేము సజలుగుంటే మీ కృప నీకే వందలేసా నీకే కృతజ్ఞత అర్గించుకుంటాం సమస్త ఘనత మహిమ ప్రభావం యుగ యుగంలో నీకే కలుగున్నాకాయ నా తండ్రి నా దేవ ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీరు వాక్యం మొత్తం మాట్లాడన్నారు నీ యొక్క స్వరం విని ధన్యత మీరు మాకు అనుగ్రహించిన తండ్రి నీకు వన్నాలేసయ్యా అవును ప్రభా అనేక పర్యాల మీరు మొత్తం మాట్లాడుతున్నారు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు మీ వాక్యములకు మమ్మల్ని తరవి చేస్తున్నారు మీ వాక్యములాగా మమ్మల్ని తయారు చేస్తున్నారు దాన్ని బట్టి నీకు అన్నాలి సయ్యా గొప్ప దేవా ఈ లోకమైన ఐగుప్తి దేశం ఈ లోకం అంతా బబులను ప్రవ్వా కానీ ఇస్రాయల్ ప్రజలంతా ప్రవ్వా మేము బబులను చెరుకుని పోతాం ఆ బబులను రాజుకు భయపడినారు ప్రవ్వాని ప్రభా మీరు అన్నారు నేను వారి నుంచి విడిపిస్తాను వాళ్ళ పట్ల కనికేరం చూపిస్తన్నారు కానీ వాళ్ళు వినలేరు ప్రభ మీకు విడుదల తిరుగుబడతాను చేసినారు ఐగుప్తు దేశానికి పోతే అక్కడ ఎలాంటి బోర సౌండ్ ఉండదు ఎలాంటి ఆహారం కొరత ఉండదు ఏ క్షామం ఏ తెగులు చూడన్నారు ప్రభావ కానీ ప్రవ్వా లోకం అంతా అరీతిగా తయారైపోయింది ప్రభా బోరథలు అంటే మీ వాక్యం ప్రభావ మీ వాక్యం అవసరం లేదు ప్రభావ ఈ లోకంలో ఏం లేదు ప్రభావ మేము మంచిగా అయ్యక్తులు ఉంటాం మంచిగా సునాయించిన మా జీవితం మంచిగా ఉందని అనుకుంటున్నారు కానీ ఇది అంతకంతకు చెడిపోతుంది అనేది ఎవరు కూడా గ్రహించలేసి ప్రభావ అంత భయంకరమైన కాలంలో మేము ప్రభావ గొప్పదేవ అంత యథావిధిగా అంత మంచిగా ఉందని అనుకుంటున్నారు కానీ దీని స్థితికి ప్రభావ ఇంతకంట దిగజారిపోతుంది ప్రభా ఇది ఓ ప్రభా బహు సీకట్లోకి వెళ్ళిపోతుంది ప్రభావ ఎవరు గ్రహించలేకపోతున్నారు ప్రభావ ఆయన ప్రతి ఒక్కరి ఆత్మీయన నివా ఓ దేవా గొప్ప జనం పట్ల మీ కనికరిపించండి ప్రతి విశ్వాసులు ప్రతి శివకి మేము అందరం ప్రభావ ఈ సత్యాన్ని ప్రభా సంపూర్ణంగా అర్థం చేసుకుని మనసుకు ప్రకటించాలా ప్రభావ చీకటి కమ్ముకుంటుంది జన్మల ప్రభావ కటిక చీకటి అమ్ముకుంటుంది కాబట్టి మీ మహిమ మనకి ఉదయిస్తూనే ఉంది ప్రభావ మీ వెలుగు మరి ప్రకాశిస్తూనే ఉంది ప్రభావ అనేకులు ప్రభావలుగులో నడిపించాలని మీరు సహాయపడండి గొప్ప దేవ నా తల్లి ఇసు నా తల్లి ప్రతి వాక్యాన్ని మేము స్వీకరించాలా ప్రభావ నా తల్లి మీ వాక్యం మీద మార్గం లేని నీకే వందాలే ప్రభావ మీరు చెప్పే మాట ప్రతి ప్రభా ఆత్మని జీవం కనుక వాక్యం చెప్తుంది ప్రభా హ ప్రభావం శిష్యులతో మీరు అన్నారు ఇది కఠినమైన మాట ఎవడు దీన్ని వినగలడని అనేకులు ఆ రోజు శిష్యులు ప్రభావ ఎంతో మంది ప్రభావ ఎంత సమూహం ఉండే ఆ రోజు ప్రభావ మీరు చెప్పిన ఒక విధానాన్ని బట్టి ప్రభలు అంతా ఎంబడించడం మానేసిలు కానీ పైన శిష్యులు మాత్రమే ఉన్నారు ప్రభావ మీకు తోలు కఠినమైన మాట ఎవడు దీన్ని పాటించగలడు ఎవడు దీన్ని వినగాడు ఎవరు కానీ ప్రభా ఆయన మీరు చెప్పినారు ప్రభా నేను చెప్పే మాటల్లో ఆత్మను జీవమైనా ఉన్నాయి మీరు విశ్వసించిన వారు కొందరున్నారు మీరు అన్నారు ప్రభావ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది విశ్వాసం పెట్టలే మీ వాక్యం వింటే కానీ మీరు చెప్పే ప్రతి వాక్యం అది ఆత్మీయమైంది అనేది గ్రహించలేకపోయింది ఈ రోజు కూడా క్రైస్తవ సంఘం ప్రభావ శరీరం ఉన్న వాడికి ఎప్పుడు కూడా అర్థం కావు ప్రభా సంపూర్ణంగా అర్థమవుతుంది ఎందుకంటే అవి ఆత్మల నుంచి వచ్చేవాడి పరుశురాత్మ మీ ఆత్మ గారు బయలుపరచేబడి సత్యం ప్రభావ కాబట్టి ప్రభావ ఈ రోజు ఎందుకు దాన్ని స్వీకరించని స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఇంకా శరీరమే జీవిస్తున్నారని అర్థమవుతుంది అలాంటి గుణగాలను వాళ్ళు ఉండకుండా ప్రభావ ప్రతి వాక్యం మేము స్వీకరించాలా మీ ఆత్మను మేము పరిపక్వం చెందాలా సంపూర్ణంగా మీ ఆత్మలు ఒకరు నిమగ్నం అయిపోలే ప్రభావ మీ వాక్యంలాగా మేము తయారు కావాలా గొప్పదేవా అలాంటి స్థితికి మమ్మల్ని లేవినత్మం కాదిష్టం లేన కృపామైన పరిశుద్ధి నీకే వనాలి నీ రాక బహు సమీపం ఉంది ప్రభావ నేను ఈసూ ప్రభ మా శక్తికి మించిన ప్రయాణం ఉందని మరోసారి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ నా తల్లి ఈసూ ప్రభా నా తండ్రి నీకే వందాలు మీరు నడిపించేవాడు మా శక్తికి మించిన ప్రయాణం అంటే అది మా వల్ల కాదని అర్థం ప్రభావ కానీ మీరు నడిపించేది మీరు ప్రభ గొప్ప నీకు వన్నాను చందిస్తున్నాం ఏలియో ప్రభా రీతికి నడిచిండు గొప్ప సేవ చేసిన ప్రవ్వా నైనా నా తని భూమిలో తారుమా చేసి ఆయన ఓ ప్రభా తను ప్రార్థన చేస్తే మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరం వర్షం పడలేదు అంత అంత ప్రార్థన శక్తి అంత బలవంతుడిగా ప్రవక్తగా చేసినారు మీరు ఏలియన్ ప్రవ్వా కాబట్టి ప్రవ ఏలియన్ చేసిన దేవుడు ఈరోజు మమ్మల్ని కూడా ఆ రీతిగా చేస్తారు మీ ప్రవక్తలు కాదు ప్రవ్వా కానీ వాళ్ళకు ఏ రీతి జీవించిందో అలాంటి క్రియలు మేము కూడా చేయాలా నిన్ను మహిమపరచాలా ప్రవ్వ గొప్ప దైవానికి వందలిసయ్య పౌరులు భక్తులు చెప్తున్న ప్రభ నన్ను బలపరచేవాన్ని నేను సమస్తం చేయగలను అని అవును ప్రభావ మీరు బలపరచపోతే మేము ఏం చేయలేము ప్రభావ మా వల్ల ఏం కాదు ప్రవ్వా మనుషులు మానవ తలంపులు ఎన్నో వేస్తాయి ప్రవా మీ తలంపులు వేరే ప్రవా మానవ తలంపులు వేరే మీ తలంపులు కాదు నా తలంపులు అన్నారు కాబట్టి లెక్కకు మించి ఉన్నాయి ప్రభావ మీ తలంపులు మా పట్ల బహు విస్తారం కాబట్టి ప్రభ వాటిని మేము పొందుకోవాలి సిక్కుంటున్నాం కాబట్టి ప్రభావ ఆయన ఇస్తే ప్రభావ నా తండ్రి అనేకులు నా తల్లి మేము వాటిని పొందుకుంటున్నాం ఆయన మీ కృప ద్వారా ప్రతి దినం మీరు వాకిందరూ మాట్లాడుతున్నారు ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు అనేకుల ద్వారా ప్రభావ మీ పిడ్డల ద్వారా దాన్ని బట్టి నీకు వందాలు చెల్లిసిన విన్న ప్రతి వాక్యం మా వృద్ధంలో భద్రపరుచుకోవాలా దాని ప్రకారం మీరు జీవించాలా ప్రభావం మా వృద్ధులను అమలు పరుచుకోవాలి దాని ప్రకారం మీరు జీవించాలా అనేకుల వాటిని అనుభవపూర్వకంగా మేము ప్రకటించాలా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రాధిష్టం లే దేవ నా చీకటి కాలం శ్రమల కాలం ఉంటుందిగా ప్రభావ వైరస్ విజృంభిస్తుందిగా ప్రాభా నైనా మిమ్మల్ని కాచి కాపడారు మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచుకున్నారైనా మీ యొక్క గుడారంలో మమ్మల్ని దాచుకున్నారు దాన్ని బట్టి నీకు ఓ ప్రభావ మీ యొక్క ప్రణాళిక మీకు చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ముందుకు పోయి వెళ్ళగా తయారు పోరాట ప్రయాసపడమన్నారు ప్రభావ మేము పోయితే ఇరుకు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభావ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ ప్రభ ప్రతిదీ ప్రభావ మా ముందది తలవంచాల్సిందే ఎందుకంటే మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి గొప్పవాడు ప్రభావ మీరు మాలో ఉన్నారు ప్రభా మీ ఆత్మ మాలో ఉంది మీరు మాలో ఉన్నారు కనుక మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు మేఘ స్తంభం లాగా అగ్నిస్తంభం లాగా మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రతి క్షణంలో అయినా అలాంటి ఇస్రాల్ ప్రజలు మీరు నడిపించినారు అలాంటి ఎన్నో అద్భుతాలు చూసినారు పా వాళ్ళనైనా వాళ్ళ జీవితంలో ప్రభావ అలాంటి గొప్ప గొప్ప కార్యాలు చూసినారు కానీ మేము చూడలేని కానీ వాళ్ళు చూసినారు పవ ముఖాముఖిగా వాళ్ళు మేము చూసినారు మీ మహిమను చూసినారు పవ కానీ ఇప్పుడు ఆత్మలు మేము చూస్తున్నారు కానీ ఆ చూసిన వాళ్ళు కూడా ప్రభావ చివరికి ప్రభావ అవిశ్వాసం లాగా ఈ రోజు క్రైస్తవ జీతంగా అట్లనే ఉంది ప్రభావ మేము ఆ రీతి ఉండకుండా ప్రభ మీరు మాకు సాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి వాక్యం ప్రభావ వారికి దుష్టాంతరంగా సంభవించిన వాక్యం చెప్తుంది కనుక ప్రభావ వారు జీవించినట్టు మేము జీవించుకొని మీరు సాయపండి అలాంటి గుణగాలు మనం ఉండదు ప్రభు అవి నుంచి దూరం అవును కాక ప్రభావతని మీ సాయం మాకు అనుగ్రహించండి ప్రభావ ప్రతి దశలో నేను మహమ పచ్చిపెట్ట ఉండాలా ఈ భూలోకాన్ని ఈ భూమిని ప్రభావ మీ మహిమతో మీరు నింపాలా ప్రభావ మీ మాహాత్యం నిత్యశక్తితో నింపాలా మీ వాక్యం చేత నింపాలా ప్రభావ ఈ లోకాన్ని ప్రభా నా తండ్రి అలాంటి కృపను మాకు అనుగ్రించాను అలాంటి అభిషేకాన్ని మాకు అనుగ్రించాను ప్రభావ మమ్మల్ని హేతుగడుకు ప్రతి ఒక్కరికి ప్రేమతో సాత్వికంతో సమాధానం చెప్పాలా మీ ప్రేమను కుమ్మరించాల మనుషుల్లో ప్రభావ మా నుంచి రావాలి ప్రభావ ఆ ప్రేమకు ప్రతి ఒక్కరు ఆ సినిమాలో ఆయన అంత గొప్పది ప్రభావ మీ ప్రేమ మరణం బలమైంది మీ ప్రేమ ఆ ప్రేమను మేము నింపాల ప్రభావ ఆయన అలాంటి బిడ్డలుగా తయారు చేసి ఎందుకంటే ద్వేషము కోపంతో ఉంది ప్రభావ అక్రమంతో అన్యాయంతో జీవిస్తుంది ప్రభావ వాటి అన్నిటిని లైఫ్ వచ్చాలా అవన్నీ తారుమారు చేయాలా మేము ప్రభావ మీ ప్రేమను నింపాలా మీ మహిమను నింపాలా ఈ లోకంలో నైనా అంటే అలాంటి సేవలో మేము ముందుకు పోవాలని సహాయపడమని అదే మాకు శక్తికి మించిన ప్రయాణం అంటే అదే ప్రభావ ఆ ప్రయాణం కోసం ప్రభావం సిద్ధపడాలా ప్రభావం ఆ రీతి తయారు చేయమని ఇంకేమైనా బలంపు కొట్టిపోయిన ప్రభావం వాటి మాకు విడుదల కల్పించండి తనకి దశలో ప్రభావం ఎందు బలవంతులుగా మేము తయారై ముందుకు పోవాలా నా తను ఇస్తే ప్రభావ తన బలా నమ్మకమైన మంచి దాసులుగా మేము తీసుకోవాలా ప్రభావ మీ నుంచి నైనా గొప్ప దేవ మనుషులు మెప్పు కాదు ప్రభావ మీ నుంచి మాకు మెప్పు కలగాల అయినా నిన్ను మేము సంతోషపట్టాలా ప్రభావ అలాంటి బిడలుగా మీరు మమ్మల్ని తయారు చేయమని ప్రాతిష్టమైన గొప్ప దేవానికి వర్ణాలిసా అనేకులు ఆ పెళ్లి విందుకు మేము ఆహ్వానించాలా మొదటి ముత్తర ప్రవ పెళ్లి విందుకు సంబంధించింది ప్రభావ అది మేము అనేకులు మీరు సిద్ధపరచాలి అనేకులకు నా దేవుని మందిరంలో నడిపించే వారి దూరపాలకులుగా నిర్మణ దావిరాజు తండ్రి అనేకులను ప్రవ మీకు మందిరంలోకి నేను నడిపించాలా మీరే మందిరం ప్రవ మీలో పరలోకలంలోకి మేము నడిపించాలా ప్రభావ అది తలుపు తెరవబడింది ప్రవ నైనా మేము అనేకులకి ఆ ద్వారంలోకి మీరు నడిపించాలా ప్రభావ నైనా మా డ్యూటీని వెలిగించుకోవాలి చక్కపరుచుకోవాలా ప్రభావ ఎందుకంటే చీకటి కాలంలో వెలుగు అవసరం మీరే ఒక వెలుగు ప్రభావ మీ వెలుగు మీ వెదజాల చీకటి అంతా తారుమారు కావాలా ప్రభావ వెలుగులోకి రావాలా మీ ఆశ్చర్యకరమైన వెలుగుని చూడాలా మనుషులైనా ఆత్మీయతలు నింపమని ప్రార్థిష్టం అలాంటి విశేషమైన అద్భుతాలు అందరి శివ జీవితంలో జరగాల ప్రభావ అలాంటి శివ కోసం మమ్మల్ని తయారు చేయమని వైరస్ బాధ్యతలు అందరినీ ప్రభావ మీరు స్వస్థపరచండి ఆ కల్వరిశీల్లో మీరు పొందిన స్వచ్ఛత ఉంది ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి సంపమైన స్వచ్ఛత మీరు అనుగ్రించమని ప్రాధిస్తుంది నేను గొప్ప దేవ బంధకాల నుంచి వాళ్ళు విడుదలగా ఓ ప్రభా ఆర్సీలో వాళ్ళు ఎంతో మంది ఎమర్జెన్సీ ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బిడ్డకు సంపూర్ణ స్వచ్ఛత కలుగును కాక ఏసు క్రీస్తు పరిశోధన నామములన హలలీయ ఓ ప్రవాహ నా తండ్రినికే వన్నాాలు చెల్లిస్తున్న కుటుంబాలు పోగొట్టుకున్న పాస్టర్ కుటుంబాల అందరూ మీరు ఆశ్రవదించండి దీవించండి నూతన అభిషేకం దయచేని ప్రభావ సంఘాలు ఇంకా ఓ ప్రవాహ తండ్రి నిరుసాహపడకుండా ప్రభావ సోలిపోకుండా ప్రభావ విశ్వాసంలో ముందుకు పోయలాగిన గొప్ప గొప్ప సేవకులను ప్రతి సంఘాల నుంచి మీరు లేవనెత్త బలపరచండి సంగాని స్థిరపరచండి బలపర్చని నూతనంగా అభిషేకించండి విజృంభించని సువార్త ప్రకటించాలా ప్రభావ అనేక చోట్ల దుష్ట శక్తులు విజృంభిస్తుని లోకంలో ప్రభావ వాటిని లైపర్చాలా వాటి రాజ్యాన్ని కోలగొట్టక ప్రభావ ప్రతి సంఘాన్ని మీరు లేవనెట్టండి నూతనంగా మీరు అభిషేకించమని ప్రధిష్టం నేను ప్రతిది ప్రభావ మా ముందున్న యుద్ధం ప్రవ్వ కానీ యుద్ధం యహోవదే మీదే యుద్ధం చేసే గొప్ప దేవుడు ప్రవ్వ ఎన్నో సైన్యాలను జయించినారు ఇస్రాయల్ ప్రజలు పాత నిగొందన కాలంలో ప్రవ్వ రాజ్యాన్ని జయించిన అగ్ని బలాన్ని చల్లార్చినారు ప్రవ్వ నైనా ఈస ప్రభావ సింహాలనులు మూసివేసినారు ప్రభావ అంత పవర్ఫుల్ ప్రభా గొప్ప దేవుడు ప్రబాధి నైనా అలాంటి ఆత్మ మాకు కూడా కాబట్టి మేము ఆ ముందు ధైర్యంగా మేము ముందుకు పోవాలనే సాయి ప్రభాని ప్రార్థిస్తున్నాం కేబీపీ ప్రతి దొద మీరు మీరు ఆశీర్వించండి నూతనంగా అభిషేకించి మీ సేవలు ఇంకా బలంగా వాడుకొని ప్రతి చోట మీ కొరకు సాసిన పెట్టుకొని అయినా చంద్రశేఖర ముట్టండి ప్రభావ అంతకు మంచి ఆరోగ్యం ఇచ్చేయండి అన్నదారు ప్రభు ఎన్నో విషయాల ప్రబాన్ని మాకు బయలుపరుస్తున్నారు ఒక మార్గం లాగా మాకు చూపిస్తున్నారు మీకు అన్నా నిస్ వాటిని మేము పట్టుకొని ముందుకు సాగిపోవాలా ప్రభావ గొప్ప దేవా అన్న కుటుంబాన్ని దీవించండి ఆస్వాదించండి అగ్నికం మీరు కాపాడని ప్రభావ నీకు వర్ణాలు ఇస్తే ప్రవా ఇంకా ప్రవా ఇంకా మీ సముచిత మీ పర్లోకపు జ్ఞానం చేత ఇంకా అనేకమైన రహస్యాలు మార్మాలు బయలుపరచని ప్రభావ ఆయన అవి మీరు నేర్చుకోవాలా ప్రకణ గన్నంపలో విషయాలు మీరు మాకు చూపిస్తున్నారు గొప్ప దేవా నీకు వర్ణాలు వాటిని మీరు నేర్చుకోవాలా ప్రవా వాటిని ప్రకటించాలా ప్రకణ గన్ను ధ్యానించడం అరుదు ప్రభావ కానీ మాకు ఇచ్చిన అధాన్యత నీకు వర్ణాలు అది మీరు పోగొట్టుకోకుండా ప్రభావ ప్రతి వాటిని జాగ్రత్తగా పరిశీలించి వాటిని జాగ్రత్తగా మేము అనుభవం మా చేతులు అమలు పరుచుకొని వాటిని ప్రకటించాలా మనుషులకు అర్థమేలాగా ఇంటర్ఫేర్ చేయడం ప్రభావా అలాంటి అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అన్నది ఇంకా మీరు బలంగా మీరు వాడుకు ఉద్యోగ స్థలంలో తోడుండి వైరస్ నుంచి ప్ర వ్యాక్సిన్ అన్న కుటుంబం ఇద్దరు పిల్లలు ముట్టడం అగ్నికం చేయను ప్రభావా దృష్టి మీరు కాపాడండి ప్రభావ బిడ్డల భవిష్యత్తు మీరు గొప్ప సేవకులకు మీరు నేవైతే మీరు వాడుకోను ప్రభావా మీరు అభిషేక నుంచి బలంగా వాడుకొని చేస్తే మంచి ఆరోగ్యం తెచ్చి అని మీ ఇంకా ఇంప ఇంకా ఆత్మలోకి నడిపించమని ప్రార్థిస్తాం నేను అన్న కుటుంబం చుట్టూ అగ్నికం చేసి కాపాడమని ప్రార్థిస్తాం మీ కృపల్లో భద్రపరచుకున్న ఆయన నీకు వర్ణాలిస్ అయ్యా ఉద్యోగ కూడా మీరు తోడు అవ్యతిరేకంగా దురాత్మ శక్తుని ఏ సమయం తగ్గిస్తుంది ఆటంకాలు కొట్టిపోయిన ప్రవ్వ మీరే తోడు మనకు ఆదిష్టం మీరు రాకపోలతో అన్న కుటుంబం అన్నదమ్ములు ప్రభావాల బంధువులందరినీ సరస్వత్తి నడిపించమని ఆదిష్టం లేకటిక బహు పరుగు ఉంది ప్రభావదేమో మా కుటుంబాలు కూడా మీరు సిద్ధపరచుకోవాలా ప్రభా మా కుటుంబాలను కూడా ప్రవంచ సందులు నడిపించుకోవాలా మేమే కాదు ప్రభావ మా కుటుంబాలు మా పిల్లలను ప్రభావ మా బంధువులను కూడా ప్రభావ మా రక్త సంబంధికులు అందరినీ కూడా ప్రవంచలు నడిపించాలా ఆ బిడ్డలకు ఎట్లా మేము వాకింగ్ చెప్పాలో మీరే మా సహాయకులు ప్రవ్వాదేవో మీరే నటించండి ఇంకా సమయం చాలా తక్కువ ఉంది ప్రవ్వ నేను ఎన్ని నెరవేరుతున్నాయి ప్రవ కానీ మీరు నిర్లక్ష్యం ఉండకున్న ప్రవ ఆ దేవులను సమీపించుకునే ప్రభ మేము జాగ్రత్తగా జీవించాలా అన్ని కూడా మీరు ప్రకటించాలా మాకు ఎన్నో లోకంలో ప్రభావ దీన్ని సంపూర్ణంగా మేము ఫుల్ఫిల్ చేసుకోవాలి నేను మహిమపరచాలి ఒకవేళ పద్దెనిమిది సందులు మేము ఉండాలా సంతోషగానంతో పనులు మోసి తీసుకొని అలాంటి అభిషేకం సేవలు అందరూ నడిపించి రాకుడు మనందరూ సిద్ధపరచుకున్న వాక్యం ద్వారా మాట్లాడడానికి మోహనత్తుల సమస్య ఘనత భయం అర్పించుకుంటున్నా గొప్ప దేవానికి వందలు ఓ ప్రవీణపతి వాక్యం మా హృదయంలో భద్రపరచుకుని వాటి ప్రకారం మీరు జీవించే ముందుకు పోయి బిడ్డగా తయారు చేసి మీ రాకుడు మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాను యేసు క్రీస్తు పరిషద నామను ప్రార్థించడం తండ్రి ఆమె పరలోక నా తండ్రి నా ఏసయ్య నీకే వందనాలు తండ్రి నా ప్రభా నీకే స్థుతులు స్తోత్రంలో తండ్రి గడిచిన కాలమంతను కాచి కాపడి నీ కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి దివారాత్రంలో కంటి కాచి కాపాడి ఈ యొక్క దినముకున్న తండ్రి నీ యొక్క నూతనమైన కృప మా అందరికిచ్చి మమ్మల్ని అందరినీ ప్రభను సజీవ లెక్కలో ఉంచుకొని తండ్రి ఈ మధ్యాహ్న కాల తండ్రి నీతో గడిపే భాగ్యం ఇచ్చినవు తండ్రి నీ స్వరం వినే ధన్యత ఐశ్వర్యవంతులుగా చేసిన పరలోకమందున్న నా తండ్రి నా ఏసయ్య నీకు వందనాలు నీకే స్తోతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఏసయ్యా నీకే యుగ యుగములు కలుగును గాక హలెలుయా తండ్రి ప్రభు తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నువ్వు నీ స్వరం దారా ప్రభా అవును తండ్రి ఆ యొక్క యూదులు ప్రభా నాయన ఆ తండ్రి నాయనా ఆ యొక్క ప్రకటించిండు ప్రభా ఆ ఇరిమియా ప్రకటించిందంటే ఆయన ద్వారా మీరు ప్రకటించినారు మీ స్వరం వినిపించినారు ప్రభ కానీ వాళ్ళ కీడ్ వచ్చిందని ప్రభా వాళ్ళు వెనకడిగేసిండ్రు ప్రభా వెనకడిగేసి నా ప్రభా ఆ దేశం నుంచి వెళ్ళిపోమ్మన్నారు వెళ్ళిపోవడానికి వాళ్ళు ఏమన్నారు నిశ్చయం చేసుకున్నారు ప్రభా కానీ ప్రభా మీరు వాళ్ళకి మళ్ళా జ్ఞాపకం చేశారు ప్రభా అక్కడికి వెళ్తే వచ్చే పరిస్థితులు కూడా మీరు వివరించి చెప్పారు ప్రభా అలాగే ప్రభా మీరు అక్కడ మళ్ళీ జ్ఞాపకం చేసిండ్రు నేను ఇక్కడ మిమ్మల్ని దీవిస్తాను మీకు ఇక్కడ నేను తోడుంటాను మిమ్మల్ని ఇక్కడ నేను నాటుతానని ఆ కఠినమైన రాజు హృదయాన్ని కూడా మారుస్తానని మీరు ఎంతో నిశ్చయంతో నిర్భయంతో నాయనని యొక్క వాక్ వాళ్ళకి చెప్పిన కానీ వాళ్ళు దాన్ని వినకుండా దానికి లోపడకుండా వెళ్ళినారు ప్రభా కాబట్టే ప్రభా నాయన ఆ తెగుళ్ళకి వాళ్ళు ఏమైపోయినారు ప్రభా చనిపోయినారు ప్రభా అదే రీతిగా మళ్ళీ మాట్లాడినారు ప్రభా తండ్రి ఆ యొక్క మికాయ ప్రవక్త కీడు గురించి ప్రకటిస్తుంటే వాళ్ళ హృదయం అది కఠినంగానే ఉంది ప్రభా కానీ కఠినంగానే ఉంది కానీ ప్రభా నీ సత్యం ఎప్పుడు కఠినంగానే ఉంటది ప్రభా ఈ లోక సుఖానుభవాలు అనుభవించే వాడికి నీ వాక్యం ఎప్పుడు కఠినంగానే ఉంటది ప్రభా వాడు ఎప్పుడు దాన్ని పాటించలేడు ప్రభా ఈ లోకంలో ఉన్నవాడు శరీర క్రియలతో నిండి ఉన్నవాడు ఎప్పుడు నీ వాక్యాన్ని వినలేడు వాడికి వాక్యం ఎప్పుడు కఠినంగానే ఉంటది ఎందుకంటే నువ్వేమో ప్రభా తండ్రి నీ శత్రును ప్రేమించమంటావు వాడు తోటి సేవకుడితోనే సమాధాన వాడు ఇంకా శత్రుని ఎట్లా ప్రేమిస్తారు ప్రభా నువ్వేమో తండ్రి నాయన నీకున్నదంతా ఇచ్చి నన్ను వెంబడించమంటావు కానీ ఈ రోజులో ఎవరు వెంబడిస్తారు అది చేయలేరు నువ్వేమో ప్రభా నాయనా తండ్రి నువ్వు కుడి చేత్తో చేసింది ఎడమ చేత్తో చేయాలి అని చెప్తావు కానీ ఎవరు చేస్తున్నారు ప్రభా అంటే నీ వాక్యము నువ్వు విధానాలు ప్రతి ఒక్కరికి లోకాన్ని ప్రేమించిన వాళ్ళకి లోక ఆశలతో లోకంతో భరి కలిగి ఉన్న వాళ్ళకి అవి కఠినంగానే ఉంటాయి కానీ ప్రభా ఆ కఠినమైన వాక్యాన్ని కూడా మేము ఎట్లా తండ్రి ఆ కఠినంగా ఉన్న వాక్యాన్ని ఆ కఠినంగా ఉన్న హృదయులకి ప్రభా తండ్రి దయగల హృదయంగా మేము మార్చి చెప్పాలా అది మీరు మమ్మల్ని ఈ దినం పెట్టినారు ప్రభా ఆ దినం ప్రభా నాయన నువ్వునైనా ఈ లోకంకి తండ్రి కఠినమైన హృదయాల మధ్య తోడేళ్ల మధ్యనే మీరు ఈ లోకంలో సంచరించినారు ప్రభా మీ సువార్తను ప్రకటించినారు ఎంతో సాత్వికంతో ఎంతో దీర్ఘశాంతంతో ప్రేమతో సహనంతో ఓర్పుతో మీరు వాళ్ళకి బోధించినారు ప్రభా తండ్రి ఎక్కడ ప్రభానైనా మీరు నైనా హెచ్చించుకోలేదు ఎక్కడ ప్రభావం అయినా లేదు అలాగే అపోస్తులుడైన పౌలు కూడా ప్రభా ఎంతో సాత్వికంతో ఓర్పుతో సహనంతో దీర్ఘశాంతంతో ప్రేమతోనే ఆ యొక్క కఠినమైన హృదయాలకి కాబట్టి కఠినమైన దాన్ని కూడా ప్రభా మేమేం చేయాలా దయగలిగేటట్టు మేము చెప్పాలా కాబట్టి ఆ రీతిగా మేము అవ్వాలంటే అపోస్తులుడైన పౌలు కూడా అది ఎలా అయ్యిండే నీలో సంపూర్ణంగా మారినప్పుడే అవుతారు ప్రభా కాబట్టి మేము కూడా సంపూర్ణలుగా నీలాగానే మేము ఈ లోకంలో మాదిరిగా మారాలా నీలాగా మాదిరిగా మారపోతే ఈ శ్రమంలో కానీ తండ్రి ఈ తోడేళ్ల మధ్య నాయన ఉంటే ఖచ్చితంగా మేము అది చేయలేం ప్రభా కాబట్టి నీలాగా మేము మాదిరిగా మారాలా కాబట్టి ఈ లోకంలో ప్రభా నాయన తండ్రి ఏలియా కూడా నువ్వు మాట్లాడినావు ప్రభా ఏలియా ఏ రీతిగా నడుచుకున్నాడు ప్రభా నాయన నువ్వు శ్రమకు మించిన భారం అంటే ఎక్కడ అనుమానించలేదు ప్రభా ఎక్కడ నేను ఎట్లా పోగలను రేపటి దినం ఏందని రేపటి దినం నా పరిస్థితి ఏందని అవన్నీ పెట్టలేదు నువ్వు మాట్లాడినావు పక్కన పక్కన వెళ్ళిపోయిండు ప్రభా కానీ ఈ దినం చాలా మంది ఆలోచిస్తున్నారు ప్రభా సేవకులు ఎందుకు వచ్చింది నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలా అక్కడికి వెళ్తే నాకు ఇబ్బంది కదా నా సమయం పోతుంది కదా నా భారం పోతుంది కదా నా పనులు నాకు ముఖ్యం కదా ఇంతమంది ఇట్లా దేవుని బిడ్డలు ఒకప్పుడు వెలిగింపబడిన బిడ్డలందరూ ఈ రీతిగా తీర్మానించుకొని వాళ్ళ ఆత్మలు ఆర్పుకొని కూర్చొని ఉన్నారు ప్రభా కాబట్టి వాళ్ళ హృదయంలో అంతా సాతానుడు ఆ యొక్క అపవాది చేయరున్నాడు వాళ్ళ హృదయంలో అన్ని కఠినంగా అయిపోయినాయి ఆ దినము మోస కూడా నాయన యొక్క పరో కూడా ప్రభా నాయన ఉన్నాడు ఈ రోజు దేవుని బిడ్డలందరూ కూడా కఠినంగానే తయారైనారు కాబట్టి అలాంటి తోడేళ్ల మధ్యలో మీరు మమ్మల్ని పెట్టబోతున్నారు ప్రభా అవును ప్రభా ఈ స్వరం ఈ వాక్యం ను అంటే మేమేదో గొప్ప మేమేదో దీంట్లో లేమని కాదు ఈ దినం మేము గొప్పవలమైతే ఈ వాక్యం నువ్వు మాతో మాట్లాడు కాబట్టి మేము ఎక్కడా ప్రభా మేము సంపూర్ణమైన అనుకోకుండా మీరు మతి దినము ప్రభ మీ ప్రతి దాసుడి ద్వారా మీరు మాట్లాడుతున్నారంటే బహుశా తండ్రి ఇంకా ఏమో నాయన నీర్కు లోబడింది ఆ యొక్క వాక్యానికి మాలో ఇంకేమైనా చోటు లేదేమో మా హృదయాల్లో ఇంకా మాలో ఎక్కడైనా తండ్రి ఇంకా కొసన ఇంకా కొంచెమైనా నీకు అవిధేయత కలిగింది ఉందేమో అందుకే ఈ దినాలు ఇలాంటి వాక్యాలు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మేము తండ్రి నువ్వు మాట్లాడిన వాక్యం అయితే నేనైతే ప్రభా ఈ దినం నువ్వు మాట్లాడిన వాక్యంలో నాకేమైనా అలాంటి గుణగణాలే ఉంటే ఒకవేళ నా జీవితం ఏమైనా ఆ రీతిగా మాదిరిగా ఉంటే నాయన ఆ జీవితం నుంచి నాకు నా ఆయన విడుదల దయచేత నన్ను కూడా ఒక ఆపోస్తులుడైన పౌరులాగా ఒక నీలాగా నన్ను కూడా ఈ లోకంలో మా అందరినీ మీరు మార్చండి కాబట్టి ప్రభా నాయన నువ్వు మాట్లాడే ప్రతి వాక్యం ప్రభా నాయన మేము హృదయంలో నింపుకోవాలా మా జీవితంలోను మా కఠినమైన హృదయం నుంచి అన్నింటినీ మేము విడిచిపెట్టాలా మీరి మధ్యకాల సమయంలో ప్రభా ఏలియా ప్రభానైనా నీకు శక్తిని మించిన భారాన్ని ఇచ్చినా అతను కొండల్లో లోయలు ఉన్న నువ్వు కాకుల ద్వారా ఆయన ఆహారాన్ని నింపినావు ప్రభా అది ప్రభా విశ్వాసం అంటే అది నిరీక్షణ అట్లా మా పితరులందరూ చేసినారు కాబట్టి వాళ్ళ గురించి నువ్వు గొప్పగా సాక్ష్యం ఇస్తున్నావు ఈ దినం వాళ్ళు లేరు ప్రభా ఈ దినం మేము సజీవ సాక్షులుగా ఉన్నాం మేము కూడా ఆ రీతిగా ఉండాలా అందుకే మీరు మీ యొక్క దాసుల ద్వారా ప్రభా మీరు మాట్లాడుతున్నారు మీకు వందనాలు ప్రభా ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించిన యొక్క దాసుడి కూడా నా హృదయపూర్వక వందనాలు ఈ దాసుడు ప్రభ ఇప్పుడే ప్రభా నీలో చిగురింపు చిగురిస్తున్నాడు ప్రభా తండ్రి ఒక వృక్షం మీరు మార్చండి ఒక ఫలాలు ఇచ్చే చెట్టుగా మీరు మార్చండి ఒక జలపాతం లాగా ఒక సెలయేరు లాగా మీరు మార్చండి ప్రభా ఈ యొక్క సహోదరుని ప్రభా మీ యొక్క ఆత్మ వర్షము కుమ్మరించండి మీ తండ్రి కృపావరములతో నింపి నాయనా తండ్రి తనకు ఆటంకాలు కలిగిస్తున్న ప్రభా ప్రతి ఒక్క గద్దించి ఈ యొక్క కూడా మీరే ముందుకు నడిపించండి మీ సేవలో బహుగా వాడుకోండి మీరు కూడా నాయన ఆయనకు తోడునండి ఆయన కుటుంబం కానీ పిల్లలకి అందరికీ మీరు తోడునండి మీరే యొక్క విషయంలో ప్రభా మీరే గొప్ప చేసి మీరు కూడా ప్రభా ఈ యొక్క ద్వారా ప్రభా మీ మీరు నెరవేర్చండి ప్రభా అలాగే ప్రభా తండ్రి యొక్క ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరికి నాకు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా నాయన వాళ్ళు కూడా ప్రభా నాయన తండ్రి మేమంతా ఎందుకున్నామంటే కేవలం ఆ యొక్క పరలోక రాజ్యంలోకి నాయన అనేకులను మేము రక్షణలకు నడిపించి ఆ రాజ్యంలోనికి చేర్చుటకే మమ్మల్ని మీరు ఈ దినం పెట్టినారు కాబట్టి దానిని ఎప్పుడు మేము మర్చిపోకుండా ప్రభా మేము ఉండాలా కాబట్టి నాయన ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి ఒక వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుళ్ల నుంచి ప్రతి కీడు సోదనల నుంచి మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరుచుకోండి తండ్రి అలాగే ప్రభా నాయనా తండ్రి ఎంతోమంది ప్రభా వైరస్తో బాధపడుతున్నారు ప్రభా తండ్రి వ్యాక్సిన్లతో ఎఫెక్ట్ అయ్యి బాధపడుతున్నారు వాళ్ళందరినీ మీరు కనికరించండి కృప చూపించండి ఆ కలవరిశీలులో తండ్రి మీరు పొందిన గాయముల ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి కాపరు లేని సంఘాలు వెన్న ఉన్నాయి ప్రభా రక్షణ లేని నాయనా తండ్రి సువార్త లేని ఎన్నో గ్రామాలు ఉన్నాయి ప్రభా ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ ప్రభాని సువార్థ ప్రకటించబడాలా వాళ్ళ సంఘ వాళ్ళకందరికీ మీరే కాపర్లు దయచేయండి ఆ కుటుంబాలకు మీరే శాంతి సమాధానం దయచేయండి భార్యను భర్తలను పిల్లలను కోల్పోయిన వాళ్ళకి ప్రభా మీ యొక్క కృప మీరు శాశ్వత కాలం వాళ్ళకు అలాగే చంద్రశేఖరరావు బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం దించండి ప్రభా నాయన అలాగే ప్రభ నాయన ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ప్రభ ఇంకో ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభా మాకు ప్రకటించాలా అవి మేము స్వీకరించాలా పాటించాలా మేము కూడా ఆయనలాగానే మేము కూడా ప్రభ ధైర్యంగా మేము కూడా యొక్క అన్ని ప్రకటన గ్రంథం కానీ అన్ని గ్రంథాలు అన్ని లేఖనాలు అన్ని ప్రవచనాలు మేము కూడా ధైర్యంగా ప్రకటించాలా అన్న కుటుంబం చుట్టూ తండ్రి మీ కంచే కాపుదల భద్రత పెట్టండి మీ అగ్ని మీ దేవదూతల కాపుదల పెట్టండి సిస్టర్కి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి మీ యొక్క ఆత్మవర్షం ఆ యొక్క మీరు కుమ్మరించండి మీ శక్తి బలం దయచేయండి మీ రక్త ప్రోక్షణ దయచేయండి తండ్రి నాయన యొక్క పరలోక శాంతి సమాధానం ప్రభా యొక్క కుటుంబానికి అన్న కుటుంబానికి మీరు దయచేయండి పిల్లలను మీరు దీవించండి ఆశ్రవదించండి వాళ్ళ ఎడ్యుకేషన్ లో ప్రభా మీరే మంచి జ్ఞానం దయచేసి మంచిగా నాయన వాళ్ళు చదువుకున్న దాంట్లో ఉన్నత స్థితిలో ఉండాలా ప్రభా నాయన అలాగే ప్రభా అన్న కుటుంబం చుట్టూ ప్రభా నాయన తండ్రి ఈ యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుళ్ల నుంచి కీడు నుంచి స్తోదల నుంచి ప్రభా వాటి నుంచి మీరు తప్పించి మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరుచుకోండి అన్న పనిచేసే ఉద్యోగులు కానీ ఎంప్లాయీస్ కానీ తోటి అందరూ ప్రభా నాయన నాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో రక్షణ పొందాలా ప్రభా తండ్రి ప్రభా నాయన అలాగే ప్రభా నాయన గొప్ప దేవుడు శక్తిమంతుడు ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం నువ్వు నీ స్వరం వినిపించినావు మమ్మల్ని ఐశ్వర్యవంతులుగానే చేసినావు ఏ యోగ్యత లేని మాకు యోగ్యత ఇచ్చి ధన్యత ఇచ్చి ఈ దినం నీ స్వరం వినే భాగ్యులుగా చేసినావు ఈ స్వరం వినలేని ఎంతో మంది ఉన్నారు కానీ మాకు మాత్రం నువ్వు ఇచ్చినావు నీకైతే రుతయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు సమస్తము యుగయుగములు తండ్రి నీకే మహిమ ఘనత కలుగును గాక నజరేడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె పరిశుద్ధ తండ్రి మీకు వందనైనా సర్వోన్నత మీకే స్తోత్రాలు ప్రభు నేను ఈ దినమంతా మీ సాయం చేతి నడిపించి మధ్యాహ్న కాలంలో మిమ్మల్ని స్థితించేలాగానే మీ యొక్క స్వరం వినలాగా అవకాశం ఇచ్చినందుకు మీకు నా ప్రభావ ఈ కాలంలో ప్రభావ మళ్ళీ ఏ రీతిగా మీ అంగీకారం ఉండాలో మా ప్రవర్తన అంతా మీ అధికారం ఏ రీతిగా నిలబడిలో మాకు నేర్పండి తండ్రి ప్రతి స్థలంలో ప్రభు మీ మళ్ళీ మహింపర్చ పిల్లగా తయారు చేయమని నడిపించమని మా ప్రార్థనలు కోల్లా వారందరి గురించి ప్రార్థిస్తుండే వ్యక్తిగతంగా వారిని దర్శించండి వారు అక్కలు కొట్టలు తీర్చు వారని సత్యంగా కనిపించండి ప్రతి చీకటి దురాత్మంతకార శక్తులను ఏ సన్నాస్తున్నాం ప్రభు ప్రతి ఒక్కరిని మీ యొక్క తను మళ్ళీ మహిమార్థంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడింత సమీపంగా ఉంటుండగా మేము త్వరగా సిద్ధపడాలనేట్లా సిద్ధపరచాలా అటువంటి సేవ జీవితాలు మమ్మల్ని అందరూ నడిపించండి వైరస్ బారిన పడకుండా కాపాడండి వ్యాక్సిన్స్ రియాక్షన్స్ లేనికుండా కాపాడండి మా ప్రెంతమంది వ్యాక్సిన్స్ తీసుకుంటున్నారు ప్రభావ కాపాడండి తండ్రి వాళ్ళ బాడీస్ న్యూట్రలైజ్ కావాలా వాటర్ రూపకంగా మారిపోను కాక ఏ సుక్రీస్తున్నా మమ్మల్ని ఎఫెక్ట్స్ ఏవి లేకుండా డిఎన్ఏ మీద మీరే కాపాడమని ఈ దినమంతా మీ సేమ్ చేతి నడిపించే ఇంటి చేర్చమని ఏ సుఖరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ భ నా దీవానికి సుతం ఈ దినం అంత వాక్యం చాలా మీరు మాట్లాడే సుడుం మీ పిచ్చేసిన నా దేవా అలాది నా దీవానికి సతం మా శక్తికి ఇస్తే ప్రయాణం ఉంది యశప్రభ దానికోసం కనిపెట్టుకోవాలా ఇన్నో వాక్యం ప్రభావ మేము పాటించాలి యశప్రభ మీరు సహాయం చే నా దీవానికి సొతం చేసాం ఏసేనికి వంద ఏసోప్రభ ఈ దినం అంత ఎంతమంది చోటు లేకుండా మాకు దేవా సడ్డున్న అలానే మీ తలంపు నీ ఆలోచన నింపి మా ప్రాంతంతో మీకు అధికారంగా ఒప్పుకుతున్నేసే ప్రభా మీకు సెలెండర్ ఎంత కదా మీరే నడిపించండి హలలియా నా దేవానికి నా దేవా ఎంతోమంది మా దేశంలో ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకునేస్రభా హళలియా పత్తి బిడ్డని మృతి స్వస్థపరిచినా నీకు తగలు చేస్తున్నా విడుదల చేసిన నీకు వాళ్ళ జీతంలో ప్రభ హల మేలు ఇచ్చి నడిపిదానికి నీకు వంద ఎంతోమంది స్వస్థత ఉంది వాళ్ళు రావాల రక్షణ పొందరా దేవో వాళ్ళతో మాట్లాడి సువార్థ ఇనాలయస్ వరణ్ కరచించని ఇంత బిడ్డలు వైరస్ పట్టించు వాళ్ళు విడుదలయ్యని జ్ఞానం తెచ్చని ఆత్మ తెలివండి వాళ్ళవి రక్షణ తెచ్చండి సుప్రభా నా దీవాణి శోధం వాళ్ళు ఎంత బిడ్డలు ఈ లోకం విడిచిండ్రు ఆ కుటుంబం జ్ఞాపం చేసి ఆ కుటుంబం మీకు కట్టించండి ఆత్మీయశంగా కట్టించండి ఉదార్చించి నువ్వు నోని మరపా సు మాట్లాడండి నా దీవాణి డాక్టర్ నర్సు మనతో వాళ్ళు వాయులు వాళ్ళవి జ్ఞానం తెలియచని అలలియ వాళ్ళవి ఉదయం కలగండి జ్ఞానం తెచ్చి వాళ్ళవి రక్షణ పొందాలా అలలియ వ్యాక్సిన్ ఇచ్చింది ముగ్ర పెడుతున్నాయి ప్రభు వ్యాక్సిన్ రక్తం పైసలు తెచ్చని ఏది కరిగిపోవాలా ఏ వరకు హానికరం కూడా మీకు కాపాడండి నా దేవపతి బిడ్డలు మీకు జ్ఞానం రక్షణ తెచ్చని నా దీవానికి సొత్తం అలలియా నా మన చిన్న పిల్లల ముట్టి తాకి ఆ ఫంగస్ అనే ఆ తెగు నుంచి విడిపించండి ఇసరప్రభ మీ జ్ఞానదే తెలియచేయండి వాళ్ళవి స్వస్థపరచని నా ప్రభా కొందాలు మా ఇంత ప్రియుడు ఉన్నారు ఇసరప్రభ ఈ లోగం విడిచిండ్రు ఆ దుఃఖంతో ఉల్లాసం ప్రభా ఇది ఉన్నారు ఉల్లాసం ధర్యం చేయండి వాళ్ళతో మాట్లాడి సత్యాన్ని తెలియవేయచండి వాళ్ళ ఆత్మ తెలివి జ్ఞానం తెచ్చని నీ పరిశుద్ధ ఆత్మకు మరించి జ్ఞానం వాళ్ళవి సేవలు వాడకం అలలీయ కొత్త స్థానిక సేవ జరగాలప్పుడు అవన్ను కారించండి నా దీవానికి సొతం చేశాం కేపీఎం కుటుంబంలో ఇంతమంది ఉన్న తాకండి వాళ్ళ జ్ఞాపకం చేసుకొని పరిశుధాత్మ బలం తొనిపి జ్ఞానం తొనిపి అందరి బిడ్డ నిరంగా ఉండాలా సేవలు వాడవలాల చిన్న పిల్లల పెద్దలు వాడవలాల అలలియ నా దివానికి సొత్తం అన్న కుటుంబం జ్ఞాపకం చేసుకొని తాకండి ఆరోగ్య తన శక్తి తెచ్చని ఇంకా గుణ రాసి వేసని నా దివానికి సొతం ప్రతి జగల ప్రభ హల అనాది నీ యొక్క ప్రభ హల అనాథం అన్నదాన్ని అనేక సేవకులు తయారు కావాలి విశ్వప్రభ అలాని మీరు సహాయం చేయని నీ యొక్క చిత్తాన్ని నీ ప్లాన్ నెరవేర్చాల ప్రభావించి అక్క ముట్టం తాకని అక్క వాకిం చెప్పాలి విశ్వప్రభ ప్రశుధార్థం బలవంతం గా నొప్పి అక్కకు ఇంకా గూడ రాస తెలిపే ఇంకా సత్యాన్ని నేను ప్రభ బయలుపరిచని యశుప్రభ మీతో నుండి అగ్ని కంచండి పిల్లల్ని ముట్టి దీవించి ఆశీర్వాద దీవించి మీ చేతో బలవంతు కావాలా పల్ల జ్ఞానం పరిశుధ ఆత్మ బలంతో ని వాళ్ళ భవిష్యత్ జీవించి అలలి మంచి వరిదిలాల అలలి అన్న ఇంత బంధువులు ఉన్న వాళ్ళ తాకనమంటే పరిశుభాతో నింపి బాల్బి సత్యాన్ని పెట్టి మొదటి ప్రేమ కలిగించండి నా దీవానికి కోసం పౌరుషం రోషం కోసం వాళ్ళ విషయంలో వాడుకోండి నా ఏసానికి శాతం చేస్తుంది నీ అక్కడ ఆ చక్రవేతి బ్రహ్మం తాకండి పలు జ్ఞానం తెలియచండి చిత్తాన్ని ఎక్కడ ఊరిలో నెరవేర్చుకోండి తన భార్య ఒంటి పలు జ్ఞానం అంత తెలియజని సంతానం కలిగేసేసి వాళ్ళ జీతంలో ఏం ప్లాన్ ఇప్పుడు నెరవేర్చుకోండి నిక్స్ వార్థ ప్రభా ప్రాంతం అంతా పోవాలా రక్షణ పొందాలా వాళ్ళ డాడీ ఉడి అందరు ప్రభా నిక్సైలో ఒకరు సాంఛ్యలో రక్షణ పొందాలా నాదివానికి మందికి ప్రభా ప్రే చేసిన వాళ్ళు స్వస్థం చేసే ప్రభా పొందాలి వాళ్ళు స్వస్థత ప్రభా పట్టుకొని రక్షణ పొందుకొని ప్రభా సాక్షిగా ఉండాలా ఏ బిడబి వాళ్ళు రక్షించుకోమని ప్రార్థం అలా దినంతా సాయం చేసిన వందాలి అలా అనాదివానికి శాతం మీరే నడిపించి ఈ దినమంతా విజయంగా మార్చి మనీస్తున్న ప్రశ్న మన ప్రభు అయిన ఏసు క్రీస్తు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైండు అనగాక ఆమె అందరికీ